ఉండగడ్డ మాటలు ఇవి ఆ మాటలు విని శయా అవగుహ్య ఆ శిబిక నేల మీద పెట్టడానికి ముందే ఆయన శిబిక నుంచి బయటతో బెంతు వేశాడు వేసి శిరసాత పాదమూలముపసురుక వెంటనే శాస్త్రాన్ని నమస్కారం చేసి శిరస్సును ఆయన ఆంచి నమస్కరించి క్షమాపయన్ అయ్యానను క్షమించండి అంతో మాట్లాడుతున్నాడు బహుగణ వాచ కస్త్వం విగూఢశిజానా విభర్షి సూత్రం కథమోవధూత మీ మెడలో ఎవైతం ఉండే అంటే మీరు వేరే విధ్వంసులన్నీ నాకు స్పష్టమైపోతుంది పైగా మీ వేషం చూస్తే అవధూత అవధూత అంటే చిరస్కృత వేష అనర్థం అంటే గంభీరమైన వేషం వేసుకుని ఈరోజు మండలాధీశ్వరుడో లేకపోతే ఒక మహారాజ గురువో రాజగురువో అయ్యి ఉంటాడు అని లోకానికి అంతకీ తెలిసి ఇట్లాగా ముందు డపేదారు వెనకాల డపేదారు వస్తున్నారు ఏదో అయ్యి ఉంటారు అని తెలుసుకోతుంది అలాగే అవధూత వేష అంటే ఏదో కొంతి అన్నట్టుగా ఒక సామాన్యమైన వేషం వేసుకుని ఉన్నాడే తిరస్కృతమైన వేషం వేస్తుంటాడు అటువంటి వారిని అవధూత అవధూత శబ్దానికి అర్థమవుతుంది అవధూత తిరస్కృత హీఈస్ నాట్ ఎ గ్రేట్ మ్యాన్ మన ఊరికే ఆయన వింటబడాల్సిందేం లేదు అని జనం అలా పోతారు ఈయన ఒంటరిగా ఆ ఊరు బయటకు అక్కడ వీళ్ళు కూర్చొని ఓ బిస్కెట్ ఏదో లేకపోతే బ్రెడ్ ముక్కో ఏదో తినే ఆక్షణం చేస్తాడు అటువంటి వాళ్ళని అవధూత అంట మహర్షి దత్తాత్రేయ మహర్షి సో ఈయన కూడా అవధూత ఇటువంటి అవధూత వేషంలో ఉన్నావు నువ్వు నేను గుర్తుపట్టలేకపోయేనా ఆయన నడిపిస్తాడు అయ్యా మీరు ఎవరు ఎవరు కుమారులు ఎక్కడుంటారు క్యాసి పుత్ర ఇకస్మాత్ క్షేమాయోపశక్ల లేక ఆ శుక్ల ఆ శ్రీ మహావిష్ణువే నన్ను అనుగ్రహించడం కోసం ఇలా అవతరించడా ఏమి అని అనుకున్నాడు సోమా నిలవిత్తాంకే భృషం బ్రహ్మకులాల ఓ మహాత్మా నేను ఇంద్రుని వజ్రానికి భయపడను శివుని శూలానికి భయపడను యముని దండానికి భయపడను అగ్ని యొక్క జ్వాలలకు వరుణుని పాశానికి నేను భయపడను కానీ మీ వంటి అవమానం చేస్తే ఆ అవమానానికి నేను చాలా ఉపయోగపడతాను కాబట్టి నేను తెలిసి అలాగా నా స్వభావం అది మహాత్మను అవమానించడం నా రంగంలో లేదండి నేను మీరు విషయం తెలియక అవమానించాను మీరు క్షమించండి అహర్నించే ఆయన పాప ఆయన అలా గతిగా క్షమాపణ చెప్పుకుంటున్నాడు అహర్నించ యోగేశ్వరమాత్మతత్వ విదాము కపిలం గురువై కపిల మహర్షి ఆత్మతత్వవేత్తలలో యోగేశ్వరులలో శ్రేష్ఠుడు బిందు సరస్సు దగ్గర ఉన్నారా ఆయన్ని ఆయన నుంచి ఆ ప్రకృతి పురుష వివేకాన్ని తెలుసుకుందామని నేను వెళ్తున్నాను సరిగ్గా అదే వివేకాన్ని చెప్పాడు కరెక్ట్ గా ఆ వివేకాన్ని బోధించేశాడు ఈ హాజ్ యాంటిసిపేటెడ్ అనండి ఏమనండి ఆ థాట్ మీరు చాలా వర్క్ ఉంటాయి కాబట్టి ఆయన్ని వెళ్ళి ప్రస్తుతం ప్రవృత్త ఆ జ్ఞానాన్ని ఆయన అడుగుదాం అనుకున్నాను ఈ రోజులో మీరు మాత్రం అనుకుంటాం సవైభవాన్ లోక నిరీక్షణార్థమవ్యక్తలింగో విచరస్ చెపిస్విత్ మీరు మిమ్మల్ని చూస్తే ఇంతటి జ్ఞానులనే సంగతి తెలిసే అవకాశం లేదు మీరు ఏ కారణం చేతునో అలాగా గూఢంగా సంచరిస్తూ ఉన్నారు సో మీరు దయచేసి నన్ను క్షమించవలసినది నన్ను అనుగ్రహించవలసినది తన్మే భవాదేవాభిమానం అభిమాన నదేన తృచ్ఛీకృత సప్తమస్య మహాత్మ నేను రాజును అనేటువంటి అభిమానంతో అహంకారంతో మీ వంటి నేను క్షమ చేసి మాట్లాడాను నన్ను క్షమించి మీరు నాతోటి మైత్రిని చేయవలసినది అంటే దయాదృష్టితో నన్ను చూడవలసినది కృషి మైత్రీ ఆత్మబంధో సదవ జ్ఞానమంహ మీరు కనుక నన్ను క్షమించేనని మీరు నాతో ప్రేమగా నా నేను మీకు చేసిన అవమానము అనే పాపం నుంచి నాకు విముక్తి కలుగుతుంది అని అంటారు బ్రాహ్మణ ఉద్యో విజృంభితూ నవేదవాదేషు హితత్వవాద ప్రాయణ శుద్ధో నీ సాధు అంటే ఆయన అంటాడు జడభరతుడు అలాగే కాదు నాట తర్వాత నీవు చక్కగా వేదాధ్యయనము అన్ని చేసేవు వేదోక్తములైనటువంటి కర్మలన్నింటినీ కూడా చేసి ఉన్నావు కానీ అవన్నీ కూడా ఆ పరమతత్వానికి మార్గాన్ని తీసుకువెళ్లే సోపానాలే కానీ మార్గరూపంగానే పనిపించేవే కానీ కేవలము ఆ కర్మను బోధించే వేదవాక్యముల తత్వము ముందే నువ్వు అనుకుంటే అది సరికాదు నా వేదవాదేషు తత్వవాద కర్మబోధక వాక్యములలో తత్వము బోధింపబడదు ఎందుకంటే తీరా తత్వాన్ని బోధించడం దగ్గరికి వస్తే అది కర్మ ది భంగం అయిపోతుంది ఇప్పుడు కర్మ చేయాలనుకోండి కర్మ చేయడానికి కర్త కావాలి కర్త కావాలంటే నేను కర్తను అనుకునేవారు కావాలి ఇప్పుడు మీరు ఒక మనిషిని అపాయింట్ చేస్తారు అపాయింట్ చేయడం అంటే ఏదో తెలుసిన వారి కర్తృత్వాన్ని ఆధారం చేయాలి సో ఈ రోజు నుంచి నువ్వు నా దగ్గర పనిచేస్తావు అంటే ఓకే నేను వీరి దగ్గర పనిచేసే కర్తను అని వాడు వాడు అనుకోవాలంటే వాడు ఏమంటారు నాకు వాళ్ళు అపాయింట్మెంట్ లెటర్ ఎవరు ఉంటారు అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చిదాకా వాడిలో ఆ కర్తృత్వం ఉద్బుద్ధి ఉంటారు అపాయింట్మెంట్ లెటర్ పెట్టగానే ఇంత చేతం వస్తుంది నాకు కానీ ఫ్రమ్ దిస్ మూమెంట్ ఆన్ నేను కర్తాను ఆ కర్త వచ్చి పనిచేస్తాను సో అదేవిధంగా వేదం ఏమో ఒక యజ్ఞాన్ని చేయమంటే ఆ యజ్ఞాన్ని చేసేటువంటి కర్త ఉండాలి అంటే తాను కర్తని అని అనుకునే వాటి ఉండాలి సరిగ్గా అదే ప్రకటనలో నీవు ఆత్మస్వరూపునిగా కర్తవు కావు కర్తృత్వం నిత్య అది కేవలము బుద్ధిధర్మము నీవేమో క్షేత్రజ్ఞులు అయినటువంటి నీవు కర్తృత్వయుక్తమైన బుద్ధిని దర్శించే సాక్షులే కాని అది యథార్థం కాదు అని అక్కడే పక్కనే చెప్పారు అనుకోండి అది ఏ కాంతరక్ష అలా చెప్పక పూజ చేసుకుంటూ ఉంటే ఆ ఎదుర్కొండ ఉన్న అది అది కేవలము ఒక ఏదో అలాంటి మాట చెప్పాను అనుకుంటారు వాళ్ళ పూజలు అది మనం కాబట్టి ఆ చెప్పి మాట కూడా సందర్భానుసారంగా ఉండాలి వేదం కూడా ఆ విధంగానే చెప్తున్నారు కాబట్టి మహారాజా నీవు ఏ తత్వాన్ని ప్రకృత పురుష వివేకాన్ని కోరుతున్నావో అది కేవలము ఈ ఒక రాజుగా అనేక కామనలను కలిగి ఉండి ఆయా కామనలను తీర్చుకున్న కొరకై వివిధ కర్మలను చేసుకుంటూ పోయే ఆ ప్రవృత్తిలో మీకు తత్వము లభించబోదు ధ్యానం మనో రజస పురుషస్య సత్వే వా తమసాధం చేతోటి నిరంకుశం కుశలం వేతరం వా ఈ శ్లోకాలు కష్టంగా ఉంటాయి అది ఎలా చదువుతుండగానే మతికి ధనను కలిగించేట్లా ఉంటాయి చాలా కఠినమైన శ్లోకాలు ఎంతో తత్వం కూడా అలాగే ఉంటుంది ఈ భాగవతం ఎలా చెప్పాలో ఉన్నా ఖచ్చితంగా చాలా మంది కత్వం చక్కగా తెచ్చేస్తూ ఉంటారు నేను ఇలాగే కృషి పెడుతూ ఉంటాను సో చూడయా ఈ మనస్సు ఎందు మూడు గుణాలు ఉన్నాయి అది రజోగుణం చేతను అది ఉండినప్పుడు అనేకములైనటువంటి ఆ కామనలకి పుట్టించి ఆ కామనలకు అనుకూలంగా లాంగ్ చైన్ ఆఫ్ యాక్షన్ అని అది చేయిస్తూ మనిషి చేత అది తమోగుణంతో ఉన్నప్పుడు వీడిని మోహంలో పారేసి వీడి చేత దోషాలను చేయిస్తుంది అది సత్వగుణంతో ఉన్నప్పుడు మరో రకములైన ధర్మ కార్యాలని చేయిస్తూ సో ఈ విధంగా ఈ ధర్మము కానీ అధర్మం కానీ ఈ రెండూ కూడా కేవలము మనస్సు జ్ఞానేంద్రియములు కర్మేంద్రియములు అనే స్థాయికి మాత్రమే నిలిచి ఉంటాయి వీటిలో వేటికీ కూడా ఆత్మ చైతన్యంతో సంబంధం లేదు ప్రకృతి పురుషుల వివేకాన్ని కదా మరి అడిగింది సవాసనాత్మ విషయోపరక్త గుణప్రవాహో వికృత షోడశాత్మ అయితే వీడేం చేస్తాడు ఆ మనస్సులో ఉన్నటువంటి సుప్రదిష్టమో గుణ సంబంధి వాసనలు ఏవైతే ఆ వాసనలే తనస్వరూపము అని వాటితో తాదాత్మ్యాన్ని చెంది శ్రీకృష్ణుడికి గీతలో అవుతాడు ఏమంటాడంటే ప్రకాశించ ప్రవృత్తించ మోహమేవచ పాండవా ఆ నేష్టి సంప్రవృత్తాన్ని నవృత్తాన్ని కాంక్షి అని అంటాడు పద్నాలుగో అధ్యాయంలో ప్రకృతి పురుషులే జ్ఞనత్రయ భార్య సో సత్వగుణము యొక్క సత్వగుణము ఉద్రీకించి అధికంగా ఉన్నప్పుడు ప్రిడామినేట్ ఉన్నప్పుడు ప్రకాశము అంటే జ్ఞానరక్షణ ఉంటుంది విషయం ఏదైనా పుస్తకం చదవాలని ఆ పుస్తకం కఠినమైన అర్థం చేసుకునే స్వీకాను ఏదైనా ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇలాంటి మీరు ఫిలాసఫీ తెలుసుకుంటున్నారు అంటే అది సత్వగుణం యొక్క ఉద్రేకము మంచి యాక్టివ్ గా పనిచేసేస్తున్నారు అనుకోండి అది రెడో గుణం యొక్క లక్షణము మత్తుగా పోరున్నారు అనుకోండి అది తమో గుణము ఈ మూడు కూడా అది మనోధర్మాల్ అంతఃకరణ ధర్మాల్స్ నీవు అది సత్వగుణంలో మనస్తున్నప్పుడు ఎటు బాగుందో ఎంత మంచి బాగా నేను చదివేసుకుంటున్నాను అని సంతోషపడుతూ ఉంటే అది ఒక గంట రేపటికి సత్వగుణం నుంచి రజోగుణంలో పెడుపుతుంది నువ్వు దానికోసం అయ్యో మళ్ళీ పుస్తకం చదువుతుంటే ఏమీ అర్థం కట్టలేదే అని నువ్వు బాధపడాలి రజోగుణంలో మంచి యాక్టివ్ గా నేను ఈ పనులు అను అనుకుని లోపల అది తమో గుణంలో పెడుకుతుంది అయ్యో నాకు వర్కౌట్ లేదు వర్కౌట్ లేదని వెంగెట్టుకుని నేను నిద్ర పాటు సో ఈ విధంగా ద్వేష్టి సంప్రవృత్తాని ఈ ప్రకాశము ఈ కర్మ ఈ మోహము ఇవి వచ్చినప్పుడు నువ్వు ద్వేషించక అవి వెళ్ళిపోయినప్పుడు దుఃఖించకు లేదా అవి వచ్చినప్పుడు సంతోషించకు వెళ్ళిపోయినప్పుడు దుఃఖించకు ఒకప్పుడు వస్తే సంతోషం పోతే దుఃఖం ఇంకోప్పుడు వస్తే దుఃఖం పోతే సంతోషం ఈ విధంగా ఈ మనస్సు యొక్క భావాలన్నీ కూడా అలా నిరంతరంగా మారిపోతూ ఉంటాయి వెదర్ మారినట్టుగా మారిపోతూ ఉంటాయి మనస్సు నీవు ఆ మనస్సుని దాంట్లో వచ్చేటువంటి మూడ్స్ని అన్నింటినీ కూడా ప్రకాశింపజేసే సాక్షి ఆ సస్యాన్ని నేను గుర్తించు అని శ్రీకృష్ణుడు అక్కడ గీతలో చెప్తాడు అటువంటి అభిప్రాయాన్ని ఈయన ఇక్కడ వ్యక్తం చేసుకున్నాడు గుణానుదత్తం వ్యసనాయ జంతో మానవుడు కనుక ఈ మనస్సులో వచ్చేటువంటి ఈ గుణప్రవాహము ఈ భాగవత లాంగ్వేజ్ లో గుణప్రవాహము అని పెడవాడుతున్నారు గుణప్రవాహ వికృత శోణశాఖ ఈ గుణప్రవాహంలో నీవు ఆ ప్రవాహం మధ్యలో వెళ్ళి ఆ ప్రవాహానికి గట్టు నిలబడుతున్నాయి దీన్ని తటస్థ ఉదాసీన అనే రెండు పదాలతో వ్యాఖ్యానం చేస్తాను ఉదాసీనవదాసీన అని అంటారు శ్రీకృష్ణుడి గీత తటస్థ అనే పదాన్ని కూడా వాడతారు ఇప్పుడు చూడండి గంగానది తీలా నది నిలబడ్డానికి అనుకోండి ఎవరిగా గంగానదిలో ఆ స్త్రీల్లో పూజా తీ చేస్తే మనకి పుష్పములు ఆ చిన్న చిన్న దొప్పలలో దీపాలు వస్తాయి వాటిని చూసి మీరు మహానందాన్ని అనుభవిస్తారు స్త్రీలోపలో బాగుంది చాలా బాగుందని అనుకునే లోపల మీకు ఒక సంగం కాళిన శమం సో మీరు నేలలో నిలబడి ఉంటే ఆ నీళ్ళ ప్రవాహంలో ఏదొస్తుందో మనమే చెప్పలేము మరొకడు పుష్పాలొచ్చి మంచి ఆనందం కలుగుతుంది సుగంధం ఉంటుంది మరొకప్పుడు శవం వచ్చి చేతికి తగిలితే ఉలిక్కి పడి అక్కడి నుంచి గెంతు కూడా వేయడం సో ఆ స్థితిలో మీరు నీళ్లలో దిగి ఉన్నట్లయితే ఆ ప్రవాహంలో ఉన్నట్లయితే ఏదొచ్చినా పక్కక తప్ప వస్తుంది సుగంధ పుష్పాలు వస్తాయి అన్నీ వస్తున్నాయి అలా ఉండకు వెజెస్తావంటే ఆ ప్రవాహం నుంచి వచ్చేసి గట్టి మీద నిలపదు అదే ఉదాసీన ఉటు ఆసీన ఎత్తు మీద కూర్చోవడం ఎత్తు మీద నిలబడ్డా తదే టిష్టతి నిలబడ్డా పర్వాలేదు ఎత్తు మీద కూర్చున్నా పర్వాలేదు ఉంటే ఏమవుతుంది ఆ ప్రవాహంలో పుష్పాలు వస్తాయి నువ్వు దర్శిస్తావు నీ ఆ పుష్పాలు వచ్చి నీమేద పడిపో ఆ ప్రవాహంలో కాలినటువంటి శవం వస్తుంది దాన్ని దర్శిస్తావు దాన్ని సృశించినటువంటి దోషం నీకున్న కాబట్టి ఈ మనస్సులో వచ్చేటువంటి గుణ పైగా మన పర్మిషన్ తీసుకుని రాదు మనస్సులో ప్రవాహం గంగానది ప్రవాహం లాగే ఉంటుంది ఇప్పుడు మీకు నేను ప్రశ్న చూద్దాను చెప్పండి నెక్స్ట్ సెకండ్ లో మీ మనసులో ఏం ఆలోచన వస్తుంది మీరు చెప్పలేరు నెక్స్ట్ మినిట్ లో నెక్స్ట్ సెకండ్ లో నేనేం పాఠం చెప్పానో నేనే చెప్పలేను మొత్తం మీద భాగతానికి సంబంధించిందే చెప్తాను ఒక కట్టుబాటులో ఉన్నారు కనుక అదర్వైజ్ ఏ ఆలోచన వస్తుందో నేను మాత్రమే చెప్పను ఆ రకంగా ఉంటుంది కనుక ఆ గుణ ప్రవాహంలో మనం పని కొట్టుకుపోతున్నంతసేపు వికృత షోడశాత్మ వారు ఆ వికారి అయినటువంటి ప్రకృతితోటి ఆ నేచర్ తోటి పదాత్మ్యాన్ని చెందినవాడి షోడశాత్మ అంటే షోడశకల పురుష జీవ రూపడే ఉంటాడు జీవుడు అంటే ఏమిటండని అడుగుతూ ఉంటాడు షోడశకల పురుష పదహారు అంశాలను ఒక చోట మూట కట్టి సంచి కడితే వాడు పెరుగు జీవుడు అంటే అర్థమేటికల్స్ జీవుడు అనేవాడు ఎవడు వేడు మీరు ఆలోచించగల మీరు ఆలోచించండి నేను చెప్తాను అందుకే సింపుల్ ప్రిన్సిపల్ కార్ అనేది ఏది ఉండదు కార్ అనేది మీ భాంతి మరి ఏముంటాయి వీల్స్ ఉంటాయి చార్స్ ఉంటుంది పైన డోమ్ ఉంటుంది ఇంజన్ ఉంటుంది డిక్కీ ఉంటుంది సీట్లు ఉంటాయి ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ ఒక పద్ధతిలో సమకూరితే ఆ అసెంబ్లీకి ఆ సముదాయానికి కార్ అని పేరు పెడతారు అక్కడ ఉండదు కార్ సపోజ్ ఫైవ్ హండ్రెడ్ పార్ట్స్ ఉన్నాయనుకోండి ఇప్పుడు అక్కడ ఏమున్నాయి ఫైవ్ పార్ట్స్ ఉన్నాయి ఇది కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సినటువంటి పాయింట్ మీరు గమనించండి ఇది ఇది చూసి నాకు మీరు సమాధానం చెప్పండి ఇప్పుడు ఎన్ని వస్తువులు ఉన్నాయి రెండు ఉన్నాయి అవునండి ఇది ఇది మిగతా వాళ్ళ కట్టకండి ఇప్పుడు రెండు ఉన్నాయి ఇప్పుడు ఏమున్నాయి రెండే ఇప్పుడు రెండే అయితే మూడోది ఏదైనా కొత్తగా వచ్చిందా రెండే ఉన్నాయి కదా ఇప్పుడు ఏమున్నాయి రెండే ఇప్పుడు ఇప్పుడు కార్ అనేది మరి ఎక్కడి నుంచి వచ్చింది వేర్ ఈజ్ ది కార్ కార్ వెర్ ఇస్ నో కార్ అంతే కదండి సో కార్ ఈజ్ యువర్ మెంటల్ ప్రాజెక్షన్ ఈ మెంటల్ ప్రాజెక్షన్ ఎందుకు వచ్చిందో తెలిసిన అర్థ క్రియాకార్యత్వం వల్ల వచ్చింది అది మీకు ఇక్కడ నుంచి సికింద్రాబాద్ వెళ్ళడానికి ఉపయోగపడుతుంది సికింద్రాబాద్ వెళ్ళడానికి ఉపయోగించినంత మాత్రాన లేని తత్వం అక్కడ కుట్టేస్తుందండి క్రియాకార్యత్వాన్ని బట్టి వస్తుస్థితిని నిరూపించకూడదు ఇప్పుడుగా సినిమా తెర మీద వాళ్ళు డ్యాన్స్ చేసినప్పుడు మీకు ఉత్సాహం కలిగింది బాగుంది క్రియాకార్యత్వం ఇప్పుడు ఎందుకు సినిమా తెర మీద వాళ్ళు ఉన్నారంటారా లేబట్టి మీకు పని జరగటానికి వస్తువు యొక్క యథార్థతకి సంబంధం లేదు నిద్రలో స్వప్న వచ్చి పాము చూసి ఉలికిపడి లేచి ఒళ్ళంతా చెమట పట్టి హార్ట్ రేటు పెరిగి ఇన్ని సమస్యలు వచ్చాయి అక్కడ వాస్తవంగా బాగుందా మరి ఇన్ని వచ్చేయి కదండి బాగుండాలి కదా అండి అని అలాగే సినిమా చూసి నేను అంత ఎంజాయ్ చేశాను కాబట్టి ఆ ధర మీద హీరో హీరోయిన్ ఉండాలి అని మీరు అనుకోకూడదు అలా ఉండదు కాబట్టి అర్థక్రియాకారిత్వాన్ని అంటే ఒక పర్పస్ని మనకి సెర్వ్ చేసింది కాబట్టి అక్కడ ఒక రియాలిటీ ఉంది అనేటువంటి దృష్టికోణం ఏదైతే కలదో అది తప్పు అర్థక్రియాకారిత్వం వేరే తత్వము లేక రియాలిటీ వేరే దిస్ వన్ హ్యాస్ టు కేర్ఫుల్ అంట్రెస్టెండ్ ఎప్పుడైతే ఈ సత్యాన్ని మీరు గమనించారో జీవుడంటే షోడ శల పురుష పురుష అంటే జీవహారం ఏమిటంటే ఐదు కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు ప్రాణాలు అంతఃకరణము అవహారం కర్మేంద్రియాలు మీకు తెలుసు చేతులు కాళ్ళు ఎట్సెట్రా జ్ఞానేంద్రియాలు ముక్కు కన్ను ఐదు ప్రాణాలు అంటే ప్రాణాపానం యానోదాన సమానములు దేహమును ఆ క్రియాశక్తితో నిలబెట్టేటువంటి ఆ వాయు విశేషములకు ప్రాణములు పేరు ఇవి పదిహేను ఈ పదిహేనింటిని అజిమాయిషీ చేస్తూ ఉండేటువంటి సూపర్వైజర్ అంతఃకరణము ఇంకా దాంట్లోనే మనస్సు బుద్ధి చిత్తము అహంకారం అన్ని కలిపేశాను నేను పదహారు ఈ పదహారు కలిసి ఒక పనిని చేస్తూ ఉంటాను ఏం చేస్తూ ఉంటానే క్రియల్ని చేస్తూ కర్మఫలాలను అనుభవిస్తూ కొత్త కర్మల్ని చేసుకుంటూ సుఖ దుఃఖాలను అనుభవిస్తూ ఉంటుంది దాంతో ఏమనిపిస్తుంది లైక్ ఈవెన్ ఫైవ్ హండ్రెడ్ కలిసి ఒక పని చేస్తూ ఉండగా ఆ పార్ట్స్ యొక్క సముదాయానికి ఒక ఎంటిటీని మీరు దాని ఎందు ఆరోపించి కారదని పేరు పెట్టినట్టుగానే ఈ పదహారింటి యొక్క సముదాయానికి ఒక ఎంటిటీ ఆ రూపం వస్తుంది బికాస్ ఇట్ ఈస్ సర్వింగ్ ఏ పర్పస్ ఆఫ్ సుఖ దుఃఖ ఆ ఎంటిటీ దట్ మిథ్యా ఎంటిటీ దట్ ప్రాజెక్టెడ్ ఎంటిటీ ఆ ప్రాజెక్షన్ కూడా ఇట్స్ ఎ నీడ్ బేస్డ్ ప్రొజెక్షన్ దేర్ ఈస్ ఎ బాడీ డూయింగ్ సో మెనీ థింగ్స్ సో దేర్ మస్ట్ బి ఎన్ ఎంటిటీ విచ్ ఓన్స్ ఆఫ్ దిస్ బాడీ అని మనస్లో ఏం చేస్తుందంటే ఇట్ పుట్స్ ఎన్ అహంకార అంతటి అహంకార ఈజ్ ఎ నాన్ ఎగ్జిస్టెంట్ అహంకార అన్్రియల్ అహంకార ఎందుకంటే స్వప్నంలో ఉండదు అండి నిద్రలో ఉండదు స్వప్నంలో మరో అహంకారం ఉంటుంది సో ఇది జీవతత్వము ఇట్ ఈజ్ అన్ రియల్ కాబట్టి ఈ గుణముల చేత కల్పింపబడినటువంటి ఆ జీవత్వమే సత్యమనుకుంది జీవత్వ దురానుగ్రహము కలవాడవై నేను పరీక్షలను నేను అయోగ్యులను నేను పాపిని నేను పుణ్యాత్ములను అంటూ నీవు భావన చేస్తూ నీ యథార్థ స్వరూపం నుండి నీవు జారిపోయి ఉన్నావు ఈ విధంగా గుణములతో అంటే సత్ప్రదస్తమ గుణముల యొక్క ఈ మూట ఈ సంసారము అనే ఈ దేహము అనేటువంటి మూటతోటి నీవు అంత తీవ్రంగా అనురక్తిని కలిగి దాని ఎందు ఏమాత్రమూ స్పేస్ లేకుండా ఉండడం ఉన్నదే ఇది జంతో వ్యసనాయ ఇది మానవునికి జీవునకు చాలా దుఃఖాన్ని కలిగిస్తుంది మరి క్షేమం ఏమిటండి క్షేమాయ నైర్గుణ్యమో మనస్ నీవు ఆ మనస్సుకి అతీతంగా నిలబడినప్పుడు నీవు గుణాతీతలు అయిపోతావు మనస్సుని సాక్షిరూపంగా ఎప్పుడైతే దర్శిస్తున్నావో గంగా నది ఒడ్డు మీద నిలబడి ప్రవాహం చూస్తుంటే ఎంతో మురికి మురికి మనకి పట్టదు అది స్వచ్ఛత ఉన్నా ఆ స్వచ్ఛత మనకి రాదు ఎంతో మంచి చెడు రెండు కూడా మనకి రావు రెండింటినీ దర్శించే సాక్షిరూపంగా మనం నిలిచి ఉంటాము సో ఆ సాక్షిత్వము నిన్ను ఆ గుణాతీత స్థితికి తీసుకువెళ్లేటువంటి ఉపాయము అని ఈ విధంగా ఆయనకి ఆ కపిల మహా కపిల మహర్షి కపిల భగవానుడు బోధించేటువంటి ఈ వివేకము కలదో దానినే ఈయన ఆయన దానికోసమే కదా ఆయన వెళ్తున్నాడు దాన్నే ఇంకా బోధిస్తున్నాడు సహస్రశతో క్షత్రజ్ఞతో క్షత్రజ్ఞ ఏతా మనసో విభూతి జీవస్య మాయా రచిత చరిత్యా చూడు నీవు మనస్సులో ఉదయించే సంకల్పములతోటి ప్రాధాత్మ్యాన్ని చెంది ఉన్నాము అది అది యుక్తియుక్తం కాదు అది తెలుగు కాదు తెలివిటేట్ల కాదు ఎందుకంటే మనస్సులో వందలు వేలు సంకల్పాలు అలా ఒకదాని తర్వాత ఒకటి అలా ఉదయిస్తూనే పోతూ ఉంటాయి అవి మనస్సులో ఆ సంకల్పాలు అంతటి మార్పులు వికారములు కలుగుతున్నాయంటే ఆ వికారములన్నిటికీ మూలంలో ఉండేటువంటి కోటస్థ చైతన్యము సాక్షి చైతన్యము కదో అది నీ ఆ క్షేత్రజ్ఞుడు నీవు కానీ కేవలము ఆ మనస్సులో వచ్చేటువంటి సంకల్ప వికల్పముల ప్రవాహము నీవు కాదు ఆ ప్రవాహం కూడా అది మాయా రచితము అంటే కాల రచితము అని వస్తుంది ఇప్పుడు మీరు చూడండి మీకు మనస్సులో కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి వాటికి మీరు మెమొరీ అని పేర్కొంటారు స్మృతి ఇంకో కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి వాటికి వర్తమానము అని పేరు పెట్టారు ఇంకో కొన్ని అభిప్రాయాలకి భవిష్యత్తు గురించి ఉండే బెంగలో భయాలో అని పేరు వాస్తవంలో మీరు స్మృతి అని పాస్టమ్స్ అని దానికి ఒక లేబుల్ వేశారు కానీ అది ప్రజెంట్లోనే ఉంది భవిష్యత్తు రాబోయేది బెంగ దుఃఖము భయము అని అన్నారు అది కూడా ప్రజెంట్లోనే ఉంది ప్రజెంట్లో ఉన్న సంకల్పాలు ప్రజెంట్లోనే ఉన్నాయి అయితే అన్ని ఏకకాలంలో ఉన్నా వాటి ఎందు ఒక ప్రవాహ రూపత్వం మీకు భాషించి ఒక హిస్టారిక్ పర్సన్ అని మన ముందు నిలబడుతుంది మనం ఏం చేస్తామంటే ఆ స్మృతులతోటి ఈ వర్రీస్ తోటి తాదాత్మ్యాన్ని చెంది వాటిని యథార్తంగా స్వీకరించి ఆ వర్తమానంలో ఉన్నటువంటి మనస్థితి అది సాత్విక మనస్థితి కావచ్చు రాజసం కావచ్చు రామసం కావచ్చు దాంతో తాదాత్మ్యాన్ని చెంది మనము జీవులమై ఉంటాము బెంగ భూతాన్ని గురించి శోకిస్తూ భవిష్యత్తు గురించి బెంగ పెట్టుకుంటూ మనం జీవిస్తూ ఉంటాము వివేకవంతుడు క్షేత్రజ్ఞ ప్రస్తున్నవాడు అలా చేయడు ఈ మొత్తం వ్యవస్థ కూడా క్షేత్రము నుండే తప్పించి క్షేత్రజ్ఞులకు సంబంధం లేదు ఓకే అయితే ఆ క్షేత్రజ్ఞుడు ఏమిటో చెప్పు నువ్వు క్షేత్రజ్ఞ ప్రో చెప్పు క్షేత్రజ్ఞ ఆత్మ అంటే ఈ కాన్షియస్నెస్ కాన్షియస్నెస్ ఇన్ విచ్ ది మైండ్ ఈజ్ మైండ్ ఈజ్ మేనిఫెస్టింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వేరియస్ థాట్స్ and the అండ్ డిస్ లైక్స్ అండ్ ది కాన్షియస్నెస్ ఇన్ విచ్ ది ఐస్ ఆర్ సియింగ్ ద ఈనింగ్ ది బాడీ ఈస్ ఫంక్షనింగ్ సో దట్ కాన్షియస్నెస్ విచ్ ఇస్ కాల్డ్ క్షేత్రజ్ఞ అది దానికే ఆత్మా అని పేరు దానికే పురుష అని పేరు క్షేత్రజ్ఞ ఆత్మ పురుష పురుష అని ఎందుకు ఉపయోగించిందంటే అది పురుషేటే ఈ ఏకాదశి పురమునందురం ఏకాదశ ద్వారం అజశ్యావకర చేత సహా సో ఈ పురమునందు అది ప్రకటమవుతోన్నది కనుక దానికి పురుష హాని పేరు లేదా పూర్ణత్వ పురుష ఈ పురంలో ప్రకటమవుతున్నా ఈ పురము యొక్క హద్దులు ఎల్లలు గలవో అవి ఆ చైతన్యానికి ఎల్లలు కావు కేవలం ఆ ఉపాధికి ఎళ్ళలు మాత్రమే కనుక దానికి పురుష హాని పేరు ఈ దేహం పుట్టినప్పుడు అది విదేహం నశించినప్పుడు అది నశించదు సాక్షాత్ అది సాక్షాత్ స్వయం జ్యోతి సాక్షాత్ అది ఈ క్షేత్రములో జరిగే వ్యవస్థలను అన్నింటినీ ప్రకాశింపజేస్తూ సాక్షి రూపంగా మిగిలి ఉంటుంది స్వయం జ్యోతి మరి అదెలా ప్రకాశిస్తుంది అది స్వయం ప్రకాశము దాన్ని మరొకటొచ్చి ప్రకాశింపజేసి పనే లేదు అజహ అది పుట్టుకలేనిది పరేశ అదే పరమేశ్వరుడు ఆత్మచైతన్యమే పరమేశ్వరుడు ఇంకా నారాయణ భగవాన్ వాసువ స్వమాయ ఆత్మన్యవసీయమాన సో ఆ నారాయణుడే ఆయన తన యొక్క మాయాశక్తికే ఈ దేహములన్నింటినీ సృష్టించి వాటి ప్రవేశించి వాటి ఎందుకు ఆత్మరూపంగా దర్శింపబడుతూ ఉన్నాడు అని దానికో దృష్టాంతం అని ఆ క్షేత్రజ్ఞుణ్ణి నారాయణంతో కలిపేసి తీసుకువెళ్ళి జంగమానామాత్మస్వరూపేణ వినిష్ట ఈషేత్ దానికి దృష్టాంతం ఏమిటంటే చూడండి వాయువు ఉన్నది ఇప్పుడు మీరు ఒక ఒక చెట్టు చూడండి ఆ చెట్టులో ఉండే ప్రాణశక్తికి ఆధారమేది ఈ వాయువే అండ్ కార్బన్ డైఆక్సైడ్ పిలుచుకుంటేనే జలాగా ఫొటోసిన్థసిస్ ద్వారా పెరుగుతుంది తర్వాత ఒక జంగ తీసుకోండి ఒక పశువు పక్షి మనిషి తీసుకోండి వారిలో ఉండే ప్రాణశక్తికి ఆలంబనం ఇదే వాయువు ఇప్పుడు వాయువులు ఎన్ని ఉన్నాయంటాను ఎన్ని చెట్లు చేమలున్నాయో ఎన్ని ప్రాణులు ఉన్నాయో అన్ని వాయువులు ఉన్నాయా లేక ఒకే వాయువు ఉన్నదా యథా అనిల ఒకే వాయువు స్థావర జంగమానం ఆత్మస్వరూపేణ వినిష్ట అంటే శక్తి స్వరూపేణ స్థావరములలో జంగములో ఉండే ప్రాణశక్తి ఆయా ప్రాణశక్తి రూపములుగా అన్నిటి ప్రవేశించి ఈ చే ఆయా క్రియలను చేయిచున్నది చెట్టు చేసిన పని పక్షి చేయదు పక్షి చేసిన పని పశువు చేయదు పశువు చేసిన పని మనిషి చేయుడు వేర్వేరు పనులు చేస్తున్నాయి వేర్వేరు ఉపాధి వేర్వేరు రూపాలలో ఒకే ప్రాణశక్తి ప్రకటన అవుతాం ఈ ఈ ప్రాణశక్తి కేవలము ఒకే వాయువు నుంచి ఆ వాయుదేవుడి నుంచి వచ్చేస్తుంది వాయువుకి బ్రహ్మాని పేరు నమస్తే వాయు త్వమేవ ప్రత్యక్ష బ్రహ్మాసి సో అదే విధంగా ఒకే ఆత్మ ఒకే పరమాత్మ నారాయణ వాసుదేవ ఆయన సమస్త ప్రాణుల ఎందు ఆత్మరూపంగా దర్శింపబడుతున్నారు జ్ఞానుల చేత అని హి సెలింగ్ ఏవం ఏవం ఇదే విధంగా పరో భగవాన్ వాసుదేవ పర పరమేశ్వర క్షత్రజ్ఞ ఆత్మేదను ప్రవిష్ట ఆయనే క్షత్రజ్ఞుడు ఆయనే ఆత్మరూపుడు ఇదనుప్రవిష్ట ఈ దేహేంద్రియ సంఘాతంలో ప్రవేశించి ఉన్నాడు అని ఈ విధంగా భాం త్వనభ్రవీర్యముపేక్ష కాబట్టి హే మహారాజా ఈ మనస్సు ఏదైతే కలదో ఇదియే నీ సంసారమునకు హేతువు ఎందుకు ఏం చేస్తోంది అది ప్రకటింపబడే శోకమోహములు ఏదైతే కలవో వాటితోటి నీవు తాదాత్మ్యాన్ని చెందిట్లాగా ఆ మనస్సుతోటి తాదాత్మ్యాన్ని చెంది తద్వారా మనస్సులో ఉండే సంసారము నీ ఎక్కువ మీద పడుతున్నట్టుగా అవుతోంది కాబట్టి నువ్వు చేయాల్సింది ఏమిటంటే ఈ మనస్సు అనేటువంటి భ్రాతృవ్యం నిన్ను సంసారంలోకి దిగలాగుతున్న ఆ క్షేత్రమును నీవు తెలుసుకుని దాని యొక్క దోషాన్ని పరిహరించవలసినది భ్రాతృవ్యమేనం ఉపేక్షయా అప్రమత్త అంటే చూడండి మనస్సుని సాక్షి రూపంగా దర్శిస్తూ నీవు ఎప్పటికీ నిలిచి ఉండవలసినది ఏనాడు కూడా మనస్సులో ఉదయించే సంకల్పంతో నీవు నీవు అధ్యాసను లేక తాదాత్మ్యాన్ని సూపరింపొజిషన్ చెందవద్దు మనస్సును అలాగే సాక్షిరూపంగా నీవు దర్శిస్తూ ఉన్నట్లయితే ఉపేక్ష ఉపేక్ష అంటే ఆ ఉదాసీన స్థితిలో నిలబడి దాంట్లో కాకుండా దర్శిస్తూ ఉన్నట్లయితే ఆ మనస్సు ఏమవుతుందంటే తన ఎందుకే చాంచల్యాన్ని ఫిట్నెస్ తర్వాత తన ఎందుకంటే ఆసక్తిని కూడా క్రమంగా విడిచిపెడుతుంది నీవు అలా చెయ్యి పైగా దీనికి తోడుగా గురోర్హరేశ్చరణోపాసనాస్త్రహ నీకు ఒక అస్త్రాన్ని ఇస్తా ఈ సంసారం అనేటువంటి ఈ దోషాన్ని పరిహరించటానికి నువ్వేం చేస్తా ఉంటే గురువు యొక్క పాదాలను ఉపాసన చేయి శ్రీహరి యొక్క చరణాలను పాదాలను ఉపాసన చేయి జిర్యీకం స్వయమాత్మమోషం సో ఈ మిథ్యాభూతమైనటువంటి క్షేత్రము ఎందు ఉండేటువంటి ఏ ఆత్మబుద్ధి కలదో దానికి విలీకము అని చెరు అది ఆత్మ మోషం నీ స్వరూపం నుంచి నిన్ను దూరం చేసేసుకోండి సో ఈ దేహం ముందు ఇంద్రియంలో ఎందు మనస్సు యొక్క సంకల్ప వికల్పములో ఎందు ఉండే ఆత్మబుద్ది దానిని మీరు తొలగించుకునవలసినది సో మీరు గమనించుంటారు ఏదో భాగవత ప్రవచనం కథాప్రవచనం కింద కాకుండా చాలా గంభీరమైనటువంటి ఆత్మ తత్వ నిరూపణం యొక్క స్థాయికి వెళ్ళిపోతూ ఉంటుంది అది దాని లక్షణం అలాగే ఉంటుంది సో ఎగైన్ ఈ విల్ కమ్ బ్యాక్ టు అవర్ మో నమస్ కారణ విగ్రహాయ స్వరూప తుచ్చీకృత విగ్రహాయ చూడండి ఓ మహాత్మా నీవు కారణ విగ్రహాయ నీవు కారణ జన్ముడవు ఏదో ఒక గొప్ప ఉపకారం కోసం జన్మించిన వాడు తప్పిస్తే సామాన్యుడు కావు తర్వాత స్వరూప తుచ్చీకృత విగ్రహాయ చూడండి మనిషి అంటే ఒక పక్కన దేహము ఫిజికల్ బాడీ ఇంకో ఆత్మ చైతన్యము స్వరూపము ఉన్నది మనిషి సో ఇప్పుడు నెక్లెస్ దేనితోటైనా ఐడెంటిఫై అవ్వాలంటే దేనితో ఐడెంటిఫై అవ్వాలంటారు ఆ నెక్లెస్ తయారు చేసిన కంపెనీతోటా లేకపోతే ఆ ధంశాలయంతో లేకపోతే దానికి ఉండేటువంటి లేబుల్ ఏదో ఉంటుందో దాంతోట లేకపోతే బంగారం తోట దేనితో ఐడెంటిఫై అవ్వాలది బంగారం తోటి ఐడెంటిఫై అవ్వాలి ఒక తరంగం ఉన్నది నేనేమో హిందూ మహాసముద్రంలో తరంగాన్ని నేను సింహల దేశం పక్కన ఉండే తరంగాన్ని లేకపోతే నేనేమో పసిఫిక్ మహాసముద్రంలో ఉండే తరంగా తక్కువ దాన్ని లేదంటే పసిఫిక్ మహాసముద్రంలో అమెరికా దానికంటే నేను తక్కువ నేను నిన్న పుట్టి రేపు చచ్చిపోతాను అని అలా తన గురించి తాను తెలుసుకోవాలా లేక నేను స్వరూపత జలమును అని అనుకోవాలా ఏదనుకోవాలి తన స్వరూపం దగ్గర వచ్చేప్పుడు తన జలతత్వాన్ని తెలుసుకోవాలి అదేవిధంగా మానవుడు అన్నవాడు తన స్వరూపము చైతన్యము అనేటువంటి తెలివి తన స్వరూపం కానీ ఆ తెలివి ప్రకటమయ్యే ఈ యంత్రము తన స్వరూపం కాదు ఆ యంత్రానికి శక్తినిస్తో ఆ యంత్రాన్ని సాక్షిగా దర్శించే తెలివి జ్ఞానము చైతన్యము అది నా స్వరూపము సో ఆ స్వరూపంలో ఉన్నవాడు ఈ యంత్రాన్ని అలా అవలీలగా తీసి పారేస్తాడు అంటే దాంట్లో వచ్చేటువంటి సుఖ దుఃఖాలని అతి తేలికగా వాటిని సహించేయగలుగుతాడు స్వరూప తుచ్ఛీకృత విగ్రహాయ అని అటువంటి వాడు నమోవధూత దిజబంధులింగ నిగూఢ నిత్యానుభవాయ నిత్య అనుభవం నీవు సర్వకాలంలో ఎందుకు కూడా ఆత్మ నిశ్చయంగా ఉంటావు కానీ ఆ సత్యం ఎవరికి తెలియకుండగా నీవు నిగూఢంగా ఉంటావు చూడ్డానికి ద్విజ బంధువులింగ ఓ వేదన లేదు చదువు లేదు సంధ్యాంధనం లేదు ఒక నియమం లేదు నీతి లేదు కేవలం నెడలో ధన్యం పోగు తప్ప వీడు ఎందుకు పనికిరాని అని ద్విజ అంటే అర్థం అది సో అలా ఉంటావు నువ్వు అవధూత తిరస్కరింపబడి అందరూ కూడా నిన్ను తిరస్కరించి ఎవరు నీ దలిదాపడికి రాసులు రాను అలా ఉన్నావు నేను చాలా మహాత్ముడు సాక్షాత్మ పరమేశ్వర స్వరూపుడు నీకు నమస్కారము జ్వరామయాగధం సత్ జ్వరము రోగము పెద్ద రోగం వచ్చింది వారికి గనక ఆ రోగాన్ని తొలగించే అగధం మందిస్తే వాడికి మహా ప్రాణం లేచి వస్తుంది నిదాఘ దగ్గస్ ఎండలో డిగ్రీ సెంటిగ్రేడ్ లో ఎండలో నడిచొచ్చాడు పన్నెండు గంటలకు హిమాంభ అంటే ఓ ఏదో వడికిచ్చా హిమా చదవని నీరు ఇస్తే వాడికి ప్రాణం లేచి వస్తుంది అదేవిధంగా దృష్టేహే ఈ నీచమైనటువంటి దేహాభిమానము అనే అజ్ఞానం ఏదైతే కలదో దేహాభిమానాన్ని చాలా పెద్ద పొరపాటు ఇట్ ఈజ్ వెరీ కెలమీటర్స్ మిస్టేక్ ఆ మిస్టేక్ చేసి కూర్చుంటే ఇంక వాడు సంసారంలో పడి కొట్టుకోవడమే ఇంక వాడికి విముక్తి అనేది లేనేలేదు ఎందుకంటే దేహేన జాతస్య అని అన్న దేహంతో తీవ్రమైన సంసారం ఒకటి వచ్చి మీద పడిపోతుంది దేహము కంటే మీరు ఒక్క స్టెప్ పక్కకు వేశారో ఇంతటి సంసారానికి సాక్షిగా నిలబడతారు సాక్షిగా ఉన్నప్పుడు ఆ సంసారంలో ఉండే దోషాలని సవరించవచ్చు దాంట్లో ఉండే గుణాన్ని పోషించవచ్చు సాక్షి ఏ పనైనా చేయగలుగుతారు దాన్ని ఇప్పుడు మురిగి గుంటలో ఒకడు పడిపోయాయండి వెళ్ళి మీరు ఒట్టి నిలబడితే ఓ తాడో ఏదో వేసి వాడిని పైకి తీయచ్చు అయ్యో నా గుంటలో పడిపోయావా అని వెళ్ళి వాడి మీద పడిపోయారనుకుంటున్నారు మీరు ఏం చేస్తారు సో ఎప్పుడు కూడా సాక్షి స్థానంలో నిలబడి ఉండాలి దట్ ఈస్ ది ఫండమెంటల్ ట్రూత్ ఎవడైనా నూతులు పడిపోతే మనం కూడా వెళ్ళి నూతులు పడిపోకూడదు ఇద్దరి మీద రక్షించాల్సిన అవసరం మనం గట్టి మీద ఉండి తాడో ఏదో పట్టుకోవడం సో సాక్షిత్వము అన్నది శరీరానికి ఏదైనా చేస్తే సాక్షిగా ఉంటే అనారోగ్యాన్ని కేర్ఫుల్గా హ్యాండిల్ చేయొచ్చు మనసుకెదైనా దుఃఖము ఒక ఆపద ఒక బెంగా ఉంటే దానికి దాన్ని సాక్షిగా ఉంటే దానికి సంస్కారం చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ దుష్టమైనటువంటి దేహాభిమానము అనే మహాభయంకర వ్యాధిలో బాధపడుతున్న నాకు నీ వచస్సు నీ వచ్రహ్మన్ వచస్ ఔషధ అటువంటి నాకు నీ నీ ఉపదేశము అమృత రూపమైన ఔషధము వంటిది అని ఆయన ప్రశంసిస్తున్నారు జ్ఞానం విశుద్ధం పరమాథమే కమనంతరం తిర్బ్రహ్మ సత్యం ప్రత్యంతం భగవచ్చబ్దసంజ్ఞం సుదేవం కవయో వదంతి ఆయన ఇంకేదో ప్రశ్న వేస్తే ఈయన సమాధానం మళ్ళీ వీరిద్దరి మధ్యన సమాధానం నడుస్తుంది నేను కొంత స్కిప్ చేసి చెప్తున్నాను సో ఆయన ఆయన హే మహారాజా ఇప్పుడు నేను బోధించిన బోధిస్తున్న జ్ఞానము ఇది పరమ పవిత్రమైనది దీనికి పరమార్థ జ్ఞానము అని పేరు ఏక ఇది అద్వితీయ తత్వాన్ని బోధించే జ్ఞానము ఈ జ్ఞానంలో విభాగము విభేదములు ఉండవు ఇంకో కొన్ని జ్ఞానాలు ఉంటాయి ఆ జ్ఞానాలు ఏం చెప్తాయి నువ్వు ఇలాంటి వాడు ఈ వాడు అలాంటి వాడు నువ్వు ఇది ఈ పని చేయి నువ్వు ఆ వాడు ఆ పని అని ఇలాగ భేదాన్ని బోధించే జ్ఞానాలు ఉంటాయి అవి కూడా వాటి ప్లేస్ లో కరెక్టే అయి ఉండొచ్చు తప్పేం కదా నాట్ సై దాంగ్ బట్ ఇక్కడ ఈ జ్ఞానం ఏదైతే ఆత్మజ్ఞానము కలదో ఇది సర్వ విభాగములను ఉపమర్దం చేసేటువంటిది అనంతరం త్వబహి బ్రహ్మ సత్యం ఈ జ్ఞానము చేత ప్రతిపాదింపబడే ఏ పరబ్రహ్మతత్వము కలదో అది ఏమైన వస్తువు దాని యొక్క జ్ఞానముందు మిగిలిన సర్వము ఈ జగత్తా కూడా నిత్యాభూతంగా దర్శింపబడుతుంది విత్ రిఫరెన్స్ టు దాట్ బహి అంత అనే భేదముండదు ఇది వై దేర్ ఇస్ నో డిఫరెన్స్ సో అంతహ బహి అనే భేదము కేవలము ఈ దేహంతో పాదాత్మ్యాన్ని చెందినప్పుడే ఉంటుంది ఒక ఆయన కారులో కూర్చున్నాడు కారులో కూర్చుని బయట ఒకడు ఉన్నాడు అరే నేను లోపల ఉన్నాను నువ్వు బయట ఉన్నావు జాగ్రత్త అని అన్నాడు అంటే ఇప్పుడు ఈ లోపల బయట ఉన్నదానికి అర్థం ఏమిటండి ఇద్దరు ఒకే పృథివీ మీద ఉన్నారు ఇద్దరు ఒకే ఆకాశంలో ఉన్నారు ఇద్దరు ఒకే గాలి పీలుస్తున్నారు ఒకే పంచభౌతిక దేహాన్ని ధరించి ఉన్నారు ఇద్దరు పంచభూతములతో నిర్మాణం అయినటువంటి మాంసమయ నివసించి ఉన్నారు ఏమిటి మనం నేను లోపల ఉన్నాను వాడు బయట ఉన్నాడంటే ఈ లోపల బయట తేడా ఎక్కడి నుంచి వచ్చింది అంటే బై హిజ్ బై వర్క్ ఆఫ్ హిజ్ ఐడెంటిఫికేషన్ విత్ ది కార్ కారు డోన్ తోటి ఐడెంటిఫై చేసుకుని నేను లోపల పడిపోయాను ఆ ఇప్పుడు అకారు స్థానంలో దేహాన్ని పెట్టండి ఎందుకంటే రథ శరీరం రథం సో ఈ రథంలో నేనున్నాను ఇది నేను దీనిలో నేనున్నాను ఇది నేను అని ఎప్పుడైతే అనుకున్నావో చాలా బయట ఉన్నాయి చాలా బయట ఈ అనంతరం కానీ నేను ఆత్మ చైతన్యము ఏ చైతన్యంలో అయితే ఏ చైతన్యంలో అయితే ఇతరులు అనే లేబుల్ తోటి ఇతర ప్రాణు ఈ మిగిలిన ప్రాణులు ప్రకాశిస్తున్నాయో ఆ చైతన్యానికి లోపల అనేది బయట లేదు అన్ని దానికి బయటే ఉన్నాయి లేదా అన్ని దాని అందరూ ప్రకాశిస్తున్నాయి ఏదైనా ఎవరి థింగ్ ఇజ్ వింటున్నారు వాళ్ళు ఎవరి థింగ్ ఇది ఎక్స్ ఉన్నారు దర్ ఇస్ నథింగ్ లైక్ ఎన్ డివిజన్ సో అనంతరం అంతరం ఇన్ సైడ్ అబహి బహి ఈజ్ అవుట్ సైడ్ ఈ భేదం లేదు ప్రత్యక్ అటువంటి ఆ పరబ్రహ్మ ప్రత్యక్ నీకు ఆత్మరూపముగా ఉన్నది ప్రశాంతం మనస్సులో చెరలేగేటువంటి తుఫానులకు దానికి ఏం సంబంధం లేదు ఆకాశానికి తుఫాన్కి సంబంధమే ఉందండి తుఫాన్ వచ్చింది కదా అని ఆకాశం గల్లోలం అయిపోతుంది ఆకాశం ఏం గల్లోలం అవ్వదు వాయువే గల్లోలంగా ఉంటుందంట సుప్రశాంతం భగవత్ శబ్ద సంజ్ఞం శబ్దానికి ఆ పరబ్రహ్మ ఆ ప్రత్యేగాత్మయే యోగ్యమైన శబ్దము దానికే వాసుదేవుడు అని పేరు వాసు యద్వాసువం కవయో వదంతి ఓ సంస్కృతనం చైవ్త్తమం దీం సరస్వతీం వ్యాసం తోరే వంశీ విభూషితరావనీరీతాంబరాబ ఫో పూర్ణేంద్రుందరముఖావిందే కృష్ణా పరం కహూగనైత తపసా నయాతి నచే జ్యయ నిర్వపణ గృహత్వా ఈ విశుద్ధమైన జ్ఞానము క్షేత్రజ్ఞ స్వరూపమైనది ఆత్మస్వరూపము భగవాన్ అనే శబ్దం చేత వాసుదేవ అనే శబ్దం చేత మహాత్ములు చేయని ఈ జ్ఞానం ఏదైతే కాదో దీనిని పొందటానికి తపస్సు చేస్తే ప్రయోజనం ఉంటుంది మన సమాజంలో ఉపాయ ఉపేయముల మధ్య చాలా కన్ఫ్యూషన్ ఉపాయము అంటే సాధన ఉపయోగము అంటే ఆ సాధనం చేత లభించేటువంటి సాధ్యం మనకి కావలసినది జ్ఞానమైతే జ్ఞానానికి సాధనం ఏదవుతుందో జ్ఞాన సాధనం అంటారు దానికి ప్రమాణము అంటారు లభిస్తుంది ఇప్పుడు ఆకలి మీరు తపస్సు చేస్తే ఆకలి అంటే మీరు ఎవరైనా చెప్పాలి తపస్సు చేస్తే పరమేశ్వరుడు ప్రత్యక్షమై నీకు సమృద్ధమైన ధనధాన్యండి ఆకలి వేస్తే అర్థం ఆకలికి అర్థం బస్ వెరీ సింపుల్ అలాగే జ్ఞానానికి బాగు మనకి పరమేశ్వరుడు తెలుసుకునేందుకు కొన్ని సాధనాలు ఇచ్చాడు రూపజ్ఞానం రూపం తెలుసుకోవాలంటే కన్నీచ్చాడు శబ్దం తెలుసుకోవాలంటే చెవిచ్చాడు చెవిలో దూదులు పెట్టుకుని నేను తపస్సు చేస్తానని శబ్దజ్ఞానం వస్తుంది అంటే నీ తపస్సు చేస్తే నీకు వివేకం కలిగి ఆ దూదులు తీసేసి శబ్దం శబ్ద జ్ఞానం కలిగదు చెవి ద్వారానే శబ్దజ్ఞానం కలగా మరో ద్వారా శబ్దజ్ఞానం కదా ఒకసారి స్వామి అఖండానికి మహారా దృష్టి ఇప్పుడు ఒక ఆమెకు ఆ సంతానం కలదు లేకపోతే మహాత్ముడి దగ్గరికి వెళ్ళి అయ్యా నేను నా భర్త నాకు సంతానం కలిగేట్లా ఆశీర్వదించండి అని కోరింది అంటే ఆయన ఆశీర్వదించారు ఆమె అప్పుడు ఒక శిష్యుడు మీరు ఆశీర్వదిస్తే సంతానం ఎలా కలుగుతుంది సంతానం కలిగే ప్రక్రియలోనే సంతానం కలుగుతుంది ఆ ప్రక్రియలో ఏవైనా ఏదో సమయం ఎంజైన్స్తో లేకపోతే ఏవో గర్భ వ్యవహారంలో ఆటంకాలు ఉంటే మా ఆశీర్వదించడం వల్ల ఆ ఆటంకాలు కలిగి మామూలుగా గర్భ వ్యవస్థ ఏదైతే ఆ వ్యవస్థలోనే సంతానం కలుగుతుంది అంతేగాని మహాత్ములు ఆశీర్వదించి ఏం చేశారు కదా అని అలాగే గాల్లోంచి గడుపులోకి సంతానం ఏమీ రాదు అని అంటారు కాబట్టి దానికి ఒక పద్ధతి ఒకటి ఉంది అలాగే జ్ఞానం రావాలంటే కొంతమంది అంటారు శక్తి జ్ఞానం వస్తుంది అని ఏవేదో స్టోరీస్ ఇస్తారు ఫళనాయిని పలానాయిని ముట్టుకుంటే ఆయనకేదో జ్ఞానం వచ్చింది అని అలాగా దాని యొక్క ప్రయోజనం ఉంటుంది శక్తిపాత్రం అనేది ఒకటి ఉంది ఆ శక్తి పాత్రం రామవిశ్వర మహంస నరేంద్ర వివేకానంద స్వామికి ఆ శక్తిని ఇచ్చినారు బట్ మీరు వివేకానంద రచనలు చూసినట్లయితే ఏదో శక్తి పాత్రం వల్ల రచనలాగా అనిపించాం అలానే మహాత్ముడు బోధనని జీర్ణించుకున్న ఒక జ్ఞానమూర్తి మాట్లాడిన మాట లాగే ఉంటుంది దానికి చిట్టుపాటు తోడవుతుంది ఎవరిథింగ్ హెల్ప్స్ ఎవరిథింగ్ హెల్ప్స్ కాబట్టి ఎనీవే ఈ జ్ఞానము రహించాలి అంటే ఈ క్షేత్రజ్ఞ వివేకము ఆత్మస్వరూపము యొక్క ఒక అవగాహన అది వచ్చేసిందంటే జీవితము చాలా సులువైపోతుంది తర్వాత సులువు అవుతుందో ఏమవుతుందో మొత్తాన్ని హ్యాండిల్ చేయడం అనేది ఒకటి ఆరంభం అవుతుంది ఈ హ్యాండిల్ ది సంసార సేపు వస్తాయి ఈ జ్ఞానము తపస్సు చేత లభించే తపస్సును నిందిస్తున్నాడమో తీసి పాలసడమో మీరు అనుకోవద్దు తపస్సు చేస్తే చిత్తశుద్ధి కలిగితే ఆ జ్ఞానం అవగాహనకు వస్తుంది దట్ ఈ తర్వాత నచే కియ మీరు ఏదైనా యజ్ఞం చేశారనుకోండి ఈ జ్ఞానం లభించదు అని చెప్పి యజ్ఞం చేసినటువంటి మహాత్ముడు ఉంటారు వాళ్ళకి క్షేత్రజ్ఞ వివేకం వాళ్ళకి ఏం తెలియదు వాళ్ళేదో అగ్నివరుడు ఇంద్రుడు దేవతలు హోమాలు వాడికి సంబంధించినటువంటి లాంగ్వేజ్ అంతా వాళ్ళకి తెలుస్తుంది కానీ వాళ్ళని పట్టుకునే క్షేత్రం చూడండి అంటే ఏమిటి ఉన్నాయంటే వాళ్ళకి ఏం తెలియదు ఎందుకంటే వాళ్ళు ప్రయత్నం చేసి సంపాదిస్తే కానీ ఆ జ్ఞానం వారికి లభించరు ఆ జ్ఞానం వారికి అవసరమా వేరే విషయం అవసరమా కావాలా అని చెప్పండి ఆ జ్ఞానం కావాలంటే మాత్రం యజ్ఞం చేత లభించదు యజ్ఞం చేస్తే పుణ్యం వచ్చి స్వర్గం లభిస్తుంది కానీ జ్ఞానం లభించదు మీ దగ్గర పది లక్ష రూపాయలు ఉన్నాయనుకోండి జ్ఞానం లభిస్తుందా లభించదు ఫైవ్ స్టార్ హోటల్లో మేము చక్కగా మకాన్ చేసి ఉండొచ్చు అది లభిస్తుంది కానీ జ్ఞానం లభించాలి జ్ఞానం లభించాలంటే ఎల్మెంటరీ స్కూల్ కూడా ఏ లెవెల్కి దానికి వెళ్ళి చదువుకుంటే లభిస్తుంది ఇప్పుడు జాస్తింగ్ కూడా వేస్తారు సో చందసా చందస అంటే వేదార్థ్యం మొత్తం ఈ మోమెంట్ వేదం లభిస్తారు అలా వండించినా కూడా జ్ఞానం లభించారు నోత జలాగ్ని సూర్య మీరు పద్ధతి నుంచి తప్పి చేశారు లభించండి తీర్థయాత్రలు చేశారు లభించండి అయ్యప్ప దగ్గరికి వెళ్ళొస్తూ భక్తులు చాలా చాలా సంతోషంగా ఉంటుంది విషయం అయ్యప్ప పద్దెనిమిది మెట్లు ఎక్కగానే మెట్లు కూడా పూజ వెరీ నైస్ థింగ్ మెట్లు ఎక్కడగానే పైన కర్త ఉన్న సీన్ ఉంటుంది ఇది ఉంటుందని ఎవరు చాలా మందికి తెలియదు అసలు ఈ యొక్క భక్తులకి తెలియదు ఏదో ఉందే లేకుంటారు అది కేవలం తమిళలో ఉంటే నాకు తెలిసింది కదా సంస్కృతంలో కూడా ఉంది తమిళ్ ఉంటే ఏదో ఉంటుంది కూడా ఉంది కదా నాకు తెలిసింది తమిళ సంస్కృతంలోనూ తమిళ రెండింటిలోనూ ఉంటుంది బట్ పబ్లిక్ పీపుల్ నోటీస్ హ్యాంగ్ నోటీస్ లేదు పబ్లిక్ పీపుల్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు ఇసుకుంటున్నారు సార్ సో కేవలం అయ్యప్ప దగ్గరకి వెళ్ళొచ్చేస్తే తత్పం సీతి ఆ అయ్యప్ప అనుగ్రహిస్తే తెలంగాణ వెళ్తే వారు వ్యాఖ్యానిస్తే తెలుసు దానికి మళ్ళీ అయ్యప్ప అనుగ్రహం కావాలి దాంట్లో సందేహాలు బట్ ఆల్ జగన్ మీకు ఆకలి పెట్టడానికి అర్థం జ్ఞానానికి మరి ఏం కావాలి అంటే వినా మహత్పాద రజోభిషేకం మహాత్ముల యొక్క పాదధూని అభిషేకం లేందే జ్ఞానం లభించదు అని ఇది రాజుని చెప్తున్నాడు రాజు అప్పుడే ఆయన బాగా నమస్కారం చేస్తూ ఉన్నాడు కదా అంటే దీనికి జ్ఞానం అంతకు ముందు లభించలేదంటే దాంట్లో పెద్ద ఆశ్చర్యం లేదు దిస్ ఇస్ ది ఓన్లీ వే సో మహాత్ముల్ని అడిగి తెలుసుకుంటే తెలుస్తుంది ఎత్రోత్తమ శ్రోత గుణానుభాగ ప్రస్తూయతే బ్రామ్య కథ విఘాత చూడండి ఇక్కడ ఈ ప్రతిపాదన అందంగా ఉన్నది ఆ పరమేశ్వరుని యొక్క లీలలని వర్ణిస్తారు ఆ లీలల వర్ణన యొక్క ప్రయోజనమేమి అంటే అనేక ప్రయోజనాలను చెప్పచ్చు ఇప్పుడు శ్రీకృష్ణుని బాల్య ఈడలు నేను విస్తారంగా చెప్తాను రోజంతా అదే పనిగా ఉంటారు రాబోయే రోజుల్లో సో ఆ లీడల్ని తెలుసుకుంటే ఏమైంది ఆయన ఏదో నేను వెన్నను దొంగలించిన దానివల్ల మనకేమో ఒదింది అంటే దాంట్లో అనేక అనేక పర్పసెస్ అంటే నెంబర్ వన్ ఇక్కడ చెప్తున్నారు గ్రామ్య కథా విఘాన మీరు ఈశ్వర గుణానువాదము గుణానువాదము ఉన్న లీలాబం ఒకటే ఆ పదం వస్తుంది ఇది భాగవత వరడ్ అది సో ఈశ్వర గుణానువాదాన్ని చేసినప్పుడు సంసార గుణానువాదం ఆగిపోతుంది ధ్యాన్య కథ ఇప్పుడు మీరు ఆలోచించండి ఆఫీస్ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక లంచ్ రూమ్ ఏదో పెట్టుకుని అక్కడ చేరి సేరట్లో కాల్చుకుంటే ఈ కబుర్లు ఆ కబుర్లు లోకల్ ఇష్యూస్ ఇంటర్నేషనల్ ఇష్యూస్ అన్ని ఇష్యూస్ డిస్కస్ చేస్తూ ఉంటాను తర్వాత లేడీస్ ఏవో లేడీస్ కేంద మీద కూర్చున్నా ఏవో అమలక్కల కబుర్లు అని ఈ ప్రభుత్వం ఆ కబుర్లు వెళ్ళి చెప్పుకుంటూ ఉంటారు దీనికి జ్ఞానం యొక్క లేడీస్ పురుషులు అందరూ సమానం అప్పుడప్పుడు ఏదైనా పార్టీకుంటూ ఉంటారు దీనికి జ్ఞాన యొక్క కారణం అంటే సంసార ఒకే తప్పి అవుతుంది నాకు తప్పులు కూడా చెప్పుకోవడం దోషమైన అంటే దోషమేం కాదు బట్ ఒక హెచ్చరిక ఏ హెచ్చరిక సంసార గుణాలు పడుతుందో తప్పనిసరిగా రాగద్వేషాల నిర్మాణం అవుతాయి తప్పనిసరిగా పది నిమిషాలు మాట్లాడుతున్నప్పటికీ పలనా అలవాడు ఇలాగా అలనా అవార్డు అలాగా ఒక చోట ఇంకొక చోట ద్వేషం తప్పనిసరిగా నిర్మాణం అవుతుంది ఒకప్పుడు రాగద్వేషాలు మన చుట్టూ చుట్టా ఉన్న వ్యక్తులకు సంబంధించింది అవుతుంది ఒకప్పుడు మన రాష్ట్ర నాయకుల గురించి అవుతుంది ఒకప్పుడు దేశ నాయకుల గురించి ఏవో రాగద్వేషాలు కాబట్టి గ్రామీణ కథా వివాదంలో తప్పనిసరిగా రాగద్వేషం నిర్మాణం అవుతున్నా ఎలక్షన్స్ గురించి మాట్లాడుకున్నాం అనుకుంటాయి పొలిటికల్ పార్టీ గొప్పది తప్పది ఒకటి చర్చ చేస్తాను కాబట్టి అక్కడ ముందే మనకి ఆల్రెడీ ఒపీనియన్ సార్ నేను నమ్మిన పార్టీయే గొప్పది ఒక దృష్టికోణంలో ప్రతి వరూ ఉంటాడు దానికి ఆ బలము అది ఇంకా బలపడిపోతుంటాయి ఆ రాగం బలపడతా ఇంకొక అపోజిషన్ పార్టీస్తున్నారు గతంలో గొప్పవారా వ్యవస్థలు గొప్పవారా అని చర్చలు జరుగుతుంటారు ఒకటి కొంత మన వ్యక్తులని భారీ పక్షిస్తుంది అసలే మన సంసారంలో భారంగా మనస్సుకుండా ఆయన చేయిస్తూ ఉంటాం ఈ భారీ పోతే మనస్సులో అద్భుతమైన ప్రశాంతి అంశం ఈ విధమైనటువంటి శాస్త్రముదుత్ శాసనము అంటే కేంద్ర పార్టీ మనస్సు దర్శిస్తూ సాధు సంగతి శ్రవణం ఉన్నట్లయితే అటువంటి మోక్షకా అతి సహజంగా నిమగ్నం అవుతుంది అని అంటారు ఆయన చేస్తూ వస్తున్నాడు మంత్రుడు ఈ మోహము అంటే సంసారమున్న ఆసక్తి దానికే అంటే మనకి ఏ దుఃఖము రాకూడదు దుఃఖం వస్తుందేమో అని భయం మనకి సుఖమే రావాలి సుఖం వచ్చి తీరాలి అనే కారణం సో ఈ డిజైర్ అండ్ ఆ ఫిరియర్ దీనికి సంసారం ఉంటుంది మీరు ఆ డిజైర్ అండ్ ఫియర్ లో ఉన్నంత సేపు దీనికి ఈ డిజైర్ చేయడం కాదు కాబట్ రిప్లేస్ ఫియర్ రిప్లేస్ కంప్లీట్ గా అయ్యే ప్రసక్తే లేదు కాబట్టి ఈ ఈ రకమైనటువంటి సాంసారికమైన మోహాన్ని అసంగము సుసంగత జ్ఞానము అసంగ సుసంగత జ్ఞాన అసిన ఆత్మ యొక్క స్వరూపము అసంగము అసంగోహ్యయం పురుష ఆత్మ చైతన్యము జాగ్రత్త స్వప్న సుశుద్ధులు అనే ప్రకాశింపజేసే చైతన్యమే కాని ఆ అవస్థలలో ప్రకాశింపబడే ఏ రాగద్వేషాదులు సుఖ దుఃఖాదులు ఏవైతే ద్వంద్వములు ఉన్నాయో ఆ ద్వంద్వములతోటి సంపర్కాన్ని పొందేది కాదు అని ఆ అసంగతత్వాన్ని చక్కగా అవగాహన చేసుకున్న జ్ఞానము అసంగ సుసంగత జ్ఞానము ఆ జ్ఞానము కత్తి జ్ఞానాసిన సో శ్రీకృష్ణుడు గీతలో సరిగ్గా అలాగే అంటాడు జ్ఞానాసిన సంశయం అచ్ఛిద్య ఉత్తిష్ట భారత అనేదో ఒక శ్లోకం ఆడో ఇరవై నాలుగు వచ్చాను సో ఈ సంశయమును ఈ సందేహాన్ని జ్ఞానము అనే కత్తితో ఛేదించినటువంటి వాడవై నీవు లేచి నిలబడు అని శ్రీకృష్ణుడు అతిథుల్ని బోధిస్తాడు ఆ అదే దృష్టికోణంలో సో అసంఘ ఆత్మతత్వము యొక్క అవగాహన అనేటువంటి జ్ఞానము యొక్క కత్తి జ్ఞానము అనే కట్టితో ఈ సంసార మోహాన్ని నీవు తొలగించిన వాడవై ఈశ్వర యొక్క ఈశ్వర గాథలను ృకాభ్యాం ల స్మృతి ఆ పరమేశ్వరుని యొక్క ఈహ అంటే చేష్టలు లీలలు వాటిని శ్రవణము చేయుట శ్రవణం చేయాలంటే కథనం ఉండాలి కదండి కథనం లేని శ్రవణమే ఉంటుంది సో ప్రవచనము చేయుట శ్రవణము చేయుట ఇటువంటి రెండు కార్యక్రమాల చేతను లబ్ధస్మృతి నీ యొక్క అసంగ ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నటువంటి వాడేవై అటువంటి మానవుడు అధ్వన పారం ఆత్మోతి వాడు ఈ సంసార మార్గం యొక్క అంతాన్ని చేరుకుంటున్నాడు ఈ ఈ జీవయాత్ర జననవరణ ప్రవాహము ఒక అంతా వస్తుంది అని మార్గం నేను మీరు మనం చేశాను వ్యతిరేకముఖైన బోధించటం అనేది అధికంగా ఉంటుంది ఈ ప్రక్రియని సో ఇక్కడ ఇంకొక ప్రకరణం వచ్చిన్నారు ఆయన జడభరతుడు రఘుబణుని తోటి దీంట్లో ఏం చేస్తున్నారంటే కేవలము వైరాగ్యాన్ని కలిగించటం కోసము మానవ జీవితాన్ని చాలా రూపకంతో బోధిస్తున్నారు రూపకం ఉంటే మెదల్ ఫర్ అంటారు చూడండి ఎలగాడికలుగా బోధిస్తారు అంటే ఏదో కథ చెప్తున్నట్టు చెప్తారు ఎవడో బిజినెస్ మ్యాన్ ఉన్నాడు వాడు వెళ్తున్నాడు ఆ బిజినెస్ చేస్తూ చూస్తుండ్రు ఇప్పుడు లాభం వచ్చింది అప్పుడు నష్టం అలా వాడంటారు ఆ బిజినెస్ మ్యాన్ ఎవడో కాదు మానవుడే వాడు చేసి బిజినెస్ ఏమీ కాదు సంసార బిజినెస్ దాంట్లో లాభం అంటే దుఃఖం అంటే నష్టం నష్టం అంటే దుఃఖం ఇంకా అలా ఉంటుంది మీరు ప్రతిదీ అలా అనుభవించుకుంటూ ఉండాలి ఎక్కడెక్కడ అన్వయం అవసరమో అక్కడ నేను సప్లై చేస్తూ ఉంటాను సో ఎలగారి పల్స్ వచ్చే లంబా ఎలగారికలు ప్రొంజలో పాధ్యానం ఒకటి ఉంది అది చెప్పడానికి అవకాశం తక్కువ ఉంటుందని తర్వాత చాలా ఎలగాలి తర్వాత మరోకటి చూడొచ్చు టైం కూడా అడ్జస్ట్ చేయాలి కదా అని సో నేను ఆయన సరే ఎలగరి ఎలగరి అంటే రూపకము రూపకం అంటే మీకు దృష్టాంతం చెప్పాలంటే ఈ సంసారంలో ఒక వృక్షము రూపకం వచ్చేసింది చూడండి ఈ సంసారంలో ఏదైతే అజ్ఞానం ఉన్నదో అదే వేలు వేరు దీనికి ఉన్నటువంటి కర్మఫలమే పండు తర్వాత అది దుఃఖమైతే పిచ్చిన పండుగ సో అలా మొత్తం అంత ఊపకంగా ఉంటుంది దట్ ఈజ్ ఒక ప్రక్రియ ఇట్స్ వే ఆఫ్ ఒక ప్రక్రియ దురత్యయ ధ్వయావేషిత ఒక ఆయన ఉన్నాడు ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నాడు సాక్త సాక్త అంటే వ్యాపారం చేసే వ్యక్తి ఆయన ఓ నాడు సడన్లీ హీ ఫౌండ్ హిమ్సెల్ ఇన్ ఏ హారిబుల్ పాక్ అంటే దానికి మధ్యలో అడవి ఆ అడవకుండగా నడిచి వెళ్లాల్సి వచ్చేది ఆ నడిచి వెళ్ళేప్పుడు గురాల మీద లేదంటే గాడిదల మీదో ఈ సామాన్ వేసుకుంటూ నడిచి వెళ్లాల్సి వచ్చేది ఆఖరికి వజ్రాల వర్తకులు కూడా అలాగే ప్రయాణాలు చేస్తూ ఉంటాయి సిల్క్ రూట్ అని అదే ఆఫ్ఘనిస్తాన్ అలా వచ్చేది సిద్దు అటువంటి ఒక బిజినెస్ మ్యాన్ యొక్క యాత్రని వర్ణిస్తున్నారు ఆ బిజినెస్ మ్యాన్ ఎవరో గారు మనమే ఆ ఆ భయంకరమైన అరవి మార్గమే జీవితం ఇంకా మీకు నవ్ యు గాడ్ పిచ్చి సో రదురయా నివేషిత సో అసలు వీడు ఈ మార్గంలోకి ఎందుకు వచ్చాడంటే రజస్తమ సత్వ విముక్ విభక్త కర్మదురు వీడు మూడు రకాల కర్మాలను చేస్తూ ఉంటాడు ఒకప్పుడు రజోగుణము చేతనం ప్రేరేపించబడి ఇంకోప్పుడు సత్వగుణం చేత మరో ఒకప్పుడు చేత ప్రేరేపించబడి మూడు రకాల కర్మాలను చేస్తూ ఉంటాడు రోడ్డు మీద నడి వెళ్ళినప్పుడు మూడు బంగులు చేడు ఏం చేస్తాడు బాగా ఉదయం పడుకుంటాడు పొద్దున్నే లేచి ఉత్సాహంగా నడుస్తాడు ఒకప్పుడు స్నానం చేసి దేవుడి దండం మీద పెట్టుకుంటాడు అందుకనే మూడు రకాల కర్మలు వచ్చాయి సో ఇలాంటి కర్మలు చేస్తూ సేష సర్థోర్థప ఈ సార్థ ఈ బిజినెస్ మ్యాన్ వీడు ప్రయాణం చేస్తున్నాడు ఏం కోసం చేస్తున్నాడు అంటారు అర్థపర ధనాన్ని సంపాదించడం కోసం పరిభ్రమను సో మానవుడు ధనము అంటే సుఖాలని సామ సుఖాలు అర్థమనే పురుషార్థము అనే ఉంది అర్థకామముల వెంట పడుచో వీడు ఈ సంసారం చేస్తున్నాడు అని అభిప్రాయం పరిచిందేస్తున్నాడు ఇంత కష్టపడుతున్నాడే గానీ సుఖాన్ని మనస్సు ప్రశాంతి ఇప్పుడు కొంతమంది బిజినెస్ చేస్తారు పది లక్షలు ఇరవై లక్షలు చేస్తారు ఇరవై లక్షల నలభై లక్షలు చేస్తారు కానీ ఇంట్లో భార్యాభర్తలు భార్యాభర్తలకి పిల్లలతోటి ఉండేటువంటి అనురాగ బంధము బాగా సడలిపోతుంది పిల్లలకి ఆయాళ్ళను ఇంట్లో పనిచేసే వాళ్ళతో ఎక్కువ అనుబంధం ఉంటుంది తల్లిదండ్రులతో తండ్రి ఏమో బిజినెస్ నడే వాళ్ళు ఉంటాడు తల్లి ఏమో లేడీస్ క్లబ్లోనే కూడా అనుభవితూ ఉంటుంది లేకపోతే ఏదో సోషల్ యాక్టివిటీ అయినా పిల్లలు నెగ్లెక్ట్ ఉంటారు బోర్డింగ్ స్కూల్స్ వేలా వస్తున్నాడు కట్టారు సో వీడు బోర్డింగ్ స్కూల్ నుంచి హై డయా ఆ డయాక్ట్కి వీడికి ఏమీ అనుబంధం హై డయాక్ట్ డబ్బులు పాకెట్ ఫోన్ ఇస్తున్నంత కదా హై డయా పాకెట్ ఫోన్ లేకపోతే వైభవ్యూ అని ఇంగ్లీష్లో తింటారు సో సో ధనాన్ని సంపాదించడమే విలేవి కానీ నా శర్మ విందకి మనస్సుకి సుఖశాంతులు లేవు కుటుంబంలో ఉండే ఆ ప్రేమానురాగాలు సడలిపోతున్నాయి ఒక గురుసులో ఉన్న వాళ్ళు ఎంతో ప్రేమగా అందరూ కలిసి జీవిస్తూ ప్రేమానురాగాలతో జీవిస్తున్నారే పెద్ద బంగాళాలో ఉండి జీవించలేకపోతున్నారంటే ఇప్పుడు ధనం వల్ల జరగాల్సిన ఉపకారం జరగలేదు చూడండి అదే అర్థం ఎస్య అమిమేషన్ అరదేవ దస్య ఈ అరవిలో అరవి దొంగలు ఉంటారు వీళ్ళు ప్రయాణం చేసే అడవిలో ఆరుగురు ఆ విధంగాలు ఉన్నారు ఆరుగురు షట్ ఎవరు తెలిసమైందర్మ క్రోధ లోహ మోహ మత మార్చలే ఎవరు వీళ్ళు ముంపంటి గుణాయకం బ వాళ్ళు ఏం చేస్తారంటే వీడిని వీళ్ళు కనుక ఒక్క పిసర్ అజాగ్రత్తగా ఉంటే వీడిని బలాత్కారంగా దోచుకుంటూ సిద్ధంగా ఉంటారు సరే అరవిధంలో ఉన్నారు కదా అడవిలో ప్రయాణం చేయడం మానేసి దారి సరే వీళ్ళు ప్రయాణం చేసుకున్నారు కొంత ధనాన్ని వాళ్ళు సరే మిగిలిన అందరికీ పోనీలా అని ఇంకా ముందుకు వెళ్తున్నాడు ప్రభూత వీరు తృమ గుబ్బరే వీడు వెళ్ళి చాలా దత్తని ముళ్ళ పొదల మధ్యలో పడ్డాడు వీడి ఈ ప్రయాణం చేస్తూ అంటే ముళ్ళ పొదలు అంటే తీవ్రములైన కామనలు హృదయంలో లేచేసి వీడికి అసలు కుట్టేస్తున్నాయి ఆ కామనులు పొడిచేస్తున్నాయన్నమాట అది ముళ్ళ పొదలు అంటే ఖోరదం శైర్ మశకైలపదృత సో ఆ ముళ్ళ పొదలో జారి పడిపోయాడు జారి పడ్డాడు మతానికి ఏదో విధంగా పడ్డాడు ఈ మంచి భయంకరములైనటువంటి ఈ మక్షికలు ఈ తీవ్రములైన మక్షికలు అంటే తేనెటీగలు అవి వీళ్ళు కుట్టేసుకున్నాయి తెంతీగలంటే కోరికలు ఉళ్ళంటే కోరికలు కాదు తెనటీగలు సో ఆ కోరికలను అధికంగా కలిగింపజేసేటువంటి గృహ వాతావరణమే ఆ that is, how it is. so సో కామకృహాస్ వ్యాఖ్యానం డౌట్ ఏదైనా వస్తే మనం వ్యాఖ్యానం చూడొచ్చు సంస్కృతంలో అందుకే అప్పుడు ఒకప్పుడు మనకి వచ్చిన డౌట్ కి ఆయన క్లియరెన్స్ ఇవ్వరు దాన్ని ఆయన స్కిప్ చేసి తవాత వాక్యం చెప్తారు మనకి తెలుసున్న వాక్యం మళ్ళీ మనకి మాట్లాడరు అలా డౌట్ ఉంటుంది కొన్ని వ్యాఖ్యానాల్లో టీచర్స్ ప్రాబ్లం సో వీడు ప్రయాణం చేస్తున్నాడు సరే మొత్తానికి ఆ తేనెటీగలు గురిక కుట్టేస్తే మొత్తానికి వాటిని అతి కష్టం మీద దులుపుకుని ముఖం అంతా వాచిపోయి ఏదో నాలుగు రోజులు దాంతో బాధపడ్డాడు అంటే కామనాలు అలాగా కామన మీద కామనాలు కుట్టేస్తుంటే తేనెటీగలు కుట్టేసిన ఎలా గెంతులు వేస్తాడో ఇలా మనిషి గెంతులు వేస్తూ ఉంటాడు అని చెప్తాడు తపస్థతో భావతితో అతవ్యాం కామన అనే తేనెకి పుట్టినవాడు ఏం చేస్తాడండి ఇక్కడి నుంచి బదారికి బదారి నుంచి ఇంకోదొడికి ఇంకోటి నుంచి ఇంకోటికి పరిగెత్తుతూ ఉంటాడు ఆ కామనా పరిపూర్తి కోసం అలాగే వీడు కూడా అరవిలో హెగ గంతులు రసిస్తున్నాడు ఈ తేని తీగల బాగాకి అందించలేక స్పచిచ్చ వాక్యోత్త పరంసు రజస్వలక్ష ఇంకొకొక దూరం ముందుకు వెళ్ళాడు ఈ గండం లేచి కొంచెం ముందుకు వెళ్ళాడు వెళ్ళేటప్పటికీ అక్కడ హఠాత్తుగా ఒక్కసారి పెద్ద చక్రవాతం అంటే సురిగాలి లేచి ఆ మొత్తం బూడిదంతడు మొహం మీద పడి కళ్ళలో ఇషక నిండిపోయి లేకపోతే బూడిద నిండిపోయి వీడికి ఏమీ కనపడటం మానేసేసింది సో అది పరిస్థితి దేవుటిది అంటే ఆపద వచ్చి వీడికి ఆ కికర్తవ్యతా విమూహిని చేసేసింది వీడికి ఏం చేయాలో ఈ ఆపద నుంచి ఎలా బయటపడాలా భగవంతుడా తెలియనటువంటి దుస్థితిలోకి వీడిని నెట్టివేసినది అపుణ్య వృక్షాన్ని శ్రేయతే క్షుధిత ఈ లోపల వీళ్ళు బాగా ఆటవేసి బాగా ఆట వేస్తే అన్ని చెట్లు వీకేం తెలుసు గ్రామంలో అయితే కొన్ని చెట్లు మనకి తెలుసుకుంటాయి అవిలో అన్ని చెట్లు మనకి స్పష్టంగా తెలియదు ఏదో కొన్ని చెట్లు వీళ్ళు సెలెక్ట్ చేస్తున్నాడు సెలెక్ట్ చేస్తున్నా ఆ పళ్ళు తినడం ప్రారంభిస్తే అవి న్యూట్రిషనల్ ఫ్రూట్స్ కావుడు ఆ పళ్ళలో ఉన్నటువంటి ఏవో మన శరీరానికి పడనేవి ఉంటాయి సో తినకూడని పళ్ళుని అది తిన్నాడు అంటే దీని అర్థం ఏమిటంటే మనం జీవితంలో స్నేహాలు చేస్తామే సో తాగుబోతులు జూదగాళ్ళు వాళ్ళతోటి స్నేహం చేస్తే అలాగంటిది ఏ చెట్లు కింద మఠాన్ చేసి ఏ చెట్లు ఫలాన్ని మనం తినకూడదు ఆ చెట్లు ఫలాలు తినేసేవాడు అవిరో అంటే అధార్మికులతోటి సత్సంగం బదులుగా అసత్సంగాన్ని చేసినాడు అని మరీ చిక్ ఈ లోపల వీరికి బాగా దా అక్కడ దాహం వేస్తుంది దాహం వేస్తే ఆ అరవిలో కొంత క్లియరెన్స్ ఇసుకాది వచ్చింది అక్కడ దూరంగా ఏదో జలాశయం ఉన్నట్టుగా కనపడింది అదేమో నిండబాబు అక్కడికి పరిగెత్తితే ఇంకా మరింత శ్రమే కలిగింది తప్పిస్తే దాంట్లో వారికి ఏమో ఉదయం లభించలేదు ఎలాగంట ఏదో కంపెనీ లో మన స్టాక్స్ బాగానే బాగా తీసుకెళ్ళిపోయాడు అంతా ఎన్నమా ఇరైజ్మెంట్ హెటెక్ రోడ్డు మీద ఇరవై నాలుగు పర్సెంట్ ప్రతి నెల మేము తీసుకు తీసేస్తాం లక్ష పెట్టండి సో అదంతా వాడు స్వాగతించారు ఫస్ట్ మన ఇరవై నాలుగు పర్సెంట్ ఇచ్చాడు మిగిలిన సో ఇది ఎన్నమా నేనేదో ఒక దృష్టాంతం చెప్పాలి బట్టి ఎన్నమావ కానుకుంటున్నారు గంధర్వ గు ప్రవేశ గంధర్వ ప్రవేశారు అంటే చాలా పురాతగా ఉండేటువంటి ఏదో ఒక ఫైవ్ స్టార్ కొటీ లాంటిలో మంచి ఏ కండిషన్ సినిమా థియేటర్ లాంటిలో ఏదో అలాంటి దాంట్లో ప్రవేశించి ప్రము ఒకటే ముహూర్తం ఒకటే పురాతగా చేసినాన్ని పచ్చారని పది కంటట చక్కడానికి ఇలా ఆది వృక్షం విమనాంటే ఈ కాలంలో ముందు తీసాయి నలుస్తాం అంటే మీరు ఏదో దీవంలో దీపాలు ఇవ్వకుండా పరిస్థితి పెద్ద పెద్ద విఘ్నాలకి ఆ పరిస్థితి ఆ ఒక కొండ కానీ ఎప్పుడు కాల్సింది అంటే ఆయన దీపంలో ఒక భయపడి విధానాలి కొండ అందులో సింహము యొక్క సింహనాభిని ఇంకోవైపుగా పారిపోయారు ఆ సింహనాభంలో ఏమిటి అంటే రాబోయేటువంటి భయంకరమైన భవిష్యత్తును సూచించేటువంటి వచనాలలో ఎవరిలో ఏదో జాతకం చెప్పండి ఏదో చెప్పారు అది సింహం గర్జిస్తే పక్కనే ఎంత భయం వేస్తుందో అంత భయం వేసింది ఆ భయం నుంచి దూరంగా పారిపోయినట్టుగా వీడు కూడా ఆ జాతకాలకు తగ్గట్టుగా ఏదో చేస్తూ సం దానికి చేసుకునే ప్రయత్నం చేస్తూ వీడు యాత్ర ఉందికి నడిపిస్తున్నాడు సరే ఈ లోపల వెళ్తుంటే ఉపచిత్ ప్రమాద గిరికందదేపతన్ ఒక పర్వతప్పుడు పర్వత శిఖరం మీద చెబుతున్నాడు సరిగ్గా ఒక పెద్దరాయి ఇంకో పెద్దరాయి మధ్యలో ఏదో మెత్తటి నేల లాంటిది ఏదో దాని మీద నుంచి వెళ్తుంటే అవి కేవిన్ ఎక్కడో అడుక్కి లోతుల్లోకి పడిపోయాడు దీన్ని ఇంతకుముందు ఎలా అయితే గొయ్యన్నామో అలాంటిదే ఇది అతి భయానకే రోగాది నిక్షేపట్ట సో పెద్ద వ్యాధి అంటే సుమారు నెల రోజులంటూ హాస్పిటల్లో పడి వ్యాధి లాంటిది వీడికి వచ్చింది ఆ వ్యాధిలో పడిపోయింది పడిపోయితే అక్కడ ఏమైంది ఆ పైకి చూస్తే ఆ ఈ పెద్ద వాళ్ళ కింద పెద్ద పెద్ద గోడ కింద ఉంటుంది చూడండి ఆ గోడ అంచున ఒక ఏనుగు నిలబడింది పైకి వచ్చిందనుకోండి అది కొండలతో పొడిచేసిందో లేకపోతే ఆ దంతాలతోటి వీడిని ఏదైనా చేసేస్తుందేమో స్వయంగా ఏనుగు నిలకొని ఆ ఏనుగును చూసి పైకి ఏదైనా లత ఏనా ఏదైనా పట్టుకుని వద్దామనే ప్రయత్నం చేయబోయి మానేసి ఆ లతలను నిలబడి ఆ ఏనుగును చూసి మహాభయపడుతున్నాడు ఆ ఏనుగు ఏమే అంటే మృత్యువు అయితే కింద పడిపోతుంటే వీడి చేతికి లత దొరికింది ఒక లత దొరికింది ఆ లతని పట్టుకుని వేలాడుతున్నాడు ఆ లతను వదిలేస్తే ఇంకా కిందకు పడిపోతాడు ఆ లత ప్రకారం పైకి వచ్చేస్తే ఆ ఏనుగు వీణేదైనా చేస్తుంది ఆ స్థితిలో ఉన్నాడు ఆ లత ఏమిటంటే ఈ దేహాన్ని ఇంకా నిలిపి ఉంచిన ప్రార్థకర్మ ఆ ఏనుగు మృత్యు ఆ గొయ్యి మహారోగం అలా వేలాడుతున్నాడు అర్థం కరెక్ట్ గా అలా కింద పైకి అలా వెళ్లాడుతున్నాడు సో అత కథంచిత్ సవిముక్త ఆపద అనుగ్రహం వీణి ఎందు అది రోడ్డు ఆ పక్కన ఎవడో వెళ్తాం వాడు ఆ ఏనుగుని దూరంగా నెట్టేసి వీడిని జాగ్రత్తగా గోర్లో నుంచి బయటికి తీసాడు వీడు మామూలుగా తన గ్రూప్ ఏదైతే సార్థము అంట తన ఏ గ్రూప్ ఉన్నదో ఆ గ్రూప్ మళ్ళీ వచ్చి చేరాడు వాడు వెతుక్కుంటారు వీటి కోసం వీడు వచ్చి మళ్ళీ వాళ్ళలో ప్రకమర్శించే సార్థం ప్రవిషం ప్రవిశమా మళ్ళీ ఆ గ్రూప్ లో అయ్యో ఇంత రోదంలో మనం బయటకు వచ్చామో మళ్ళీ ఏదైనా కొంత వైరాగ్యం తెచ్చుకుని మన స్వరూపాన్ని గురించి తెచ్చుకునే ప్రయత్నం చేద్దామని వీడుకుంటుందా విడాకం చేయడం మళ్ళీ ఆ సార్థంలో ప్రవేశించి అధన్యముష్మిషిక భ్రమం జనోారం ఆ పెద్ద భయంకరమైన అనుభవం నుంచి కూడా వాడు నేర్చుకోడు అదే మార్గంలో ఇంతకు ప్రయాణం చేసినటువంటి దాటిలోనే ఇప్పుడు మళ్ళీ ప్రయాణం చేస్తూ ఉన్నాడయ మహారాజా ఇప్పటికి కూడా వాడు ఆ మార్గము యొక్క అంతానికి చేరుకోలేదు ఇప్పుడు ఇప్పుడు కామనల వెంట మనం పడుతూ ఉన్నాం అనుకోండి ఆ రోడ్డు ఇట్స్ అన్ ఎండ్లెస్ అలాగే అర్థ అర్థ ప్రవృత్తి దాని వెంట పడుతున్నాం అనుకోండి దట్ ఈస్ ఆల్సో ఎన్ ఎండ్లెస్ ప్రోగ్రెస్ దానికి మనమే వివేకం చేత ఇది ఒక సంతోషానికి వస్తే అది దాని బలం తగ్గాలి కానీ లేకపోతే అది మనం మొత్తం జీవితకాలం అంతా కూడా అలాగే నడుస్తూ నేను ఎక్కడో విన్నాను ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ ఫ్రాన్స్ లో ప్యారిస్ మహానగరంలో జరిగేటువంటి ఒక ఇండస్ట్రియల్ కాన్ఫరెన్స్ కి విమానంలో ప్రాణాన్ని విడిచిపెట్టారు ఎనభై రెండవ ఏట ండవ ఏట ఆయనే ఆ కాన్ఫరెన్స్ కి ఇండస్ట్రియల్ కాన్ఫరెన్స్ కి వీళ్ళు ఆర్డర్స్ తీసుకురావాల్సిన అవసరం ఉన్నాయని కుమారుడు పంపించవచ్చు మేనేజర్ ని పంపించవచ్చు ఎవరైనా పంపిస్తే వాడి కూడా ఒకసారి ఏదో కంపెనీకి వచ్చి లాభం వస్తుంది కానీ ఆ ప్యారెస్ ఏదో తనే కృషి ఆ కంపెనీకి లాభం వీళ్ళు సర్వే తీసుకొస్తాడో తీసుకురాడో తనే తీసుకురావాలి అనేటువంటి ప్రశ్న చేత ఎనభై రెండవ ఏట ప్రయత్నంలో ఆయన ప్రాణ ఛ్యాగం సో అలా అయిపోకూడదు అని ఈ మొత్తం వర్ణల యొక్క తాత్పర్యము న్యద్ధ అథవే రహూగణ హే రహూగణ మే హ్యధ్వనోస్ ఈ మార్గంలో ఎవరి గురించి చెప్తున్నావు ఉన్నాహో నీ గురించే చెప్తున్నాను నాకేం మాట ఉన్నానా సో ఈ మార్గంలో నువ్వు ఉన్నావా రహుగణ మహారాజు మహారాజు అయితే ఇప్పుడు చెప్పినవన్నీ మహారాజు కూడా వర్తిస్తాయి ఒక పేదవాడికి వర్తిస్తాయి మహారాజుకి వర్తిస్తాయి మధ్య స్థాయి వాడికి కూడా వర్తిస్తాయి కాబట్టి రహుగణ నీవు కూడా సన్యస్తండ శిక్షించేస్తా అని జాగ్రత్త అన్నారు కదా ఆయన అదే వయ చాలా మందిని ఈ పాటికి ఆ శిక్షించే కార్యక్రమాలుగా ఈ కొడుకు పెద్దవాడైతే వాడికి అప్పచెప్పు కృత భూత మైత్ర సో శిక్ష వీళ్ళని శిక్షిస్తాను వీళ్ళని అనుగ్రహిస్తాను అనేటువంటి ఆ ధోరణిని పక్కన పెట్టి అది మహారాజుగా అవసరము కానీ సన్యస్త దండ అధికారాన్ని మరొకటికి ఎప్పుడైతే నువ్వు ఇచ్చావో ఇంకా నువ్వు మళ్ళీ వీళ్ళని శిక్షిస్తాను వీళ్ళని అనుగ్రహిస్తాను అని అనకూడదు ఇంకా రిటైర్ అయిన తర్వాత ఇంక రిటైర్మెంట్ అయితే దాంతో మళ్ళీ వాళ్ళకి నేను అపకారం వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తాను అనే అధికారం ఉండదు ఉండదు ఉండకూడదు కూడా కాబట్టి కృత భూత మైత్ర అప్పుడేం చేయాలి రిటైర్ అయిన తర్వాతనైనా సమస్త ప్రాణులని చక్కగా సమానంగా ప్రేమించడం నేర్చుకోవాలి ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నట్టు కదా నా కొడుకు నా కూతురు నా మనవడు మంచిదే రిటైర్ అయిన తర్వాత ఇంకా ఎలా ఉండకూడదు లోకల్లో ఉన్న పిల్లలందరూ మన పిల్లలు కేవలం ఈ పిల్లవాళ్ళే నా వాళ్ళు పక్కింటి వాళ్ళు పిల్లలు నా వాళ్ళు కాదు అని అనుకుంటే అది ఆ వయస్సుకి కూడా అది శుభగు కాదు అది ఎన్ని శోభనీయదు ఎవరైనా పెద్దవాళ్ళు తన మనవడికి చాకరే తెచ్చి పక్కింటి వాళ్ళ పిల్లడి తరగేశాయడం అనుకోండి అది ఆ వయస్సుకి కూడా శోభనీయండి వయస్సుగా ఉన్నప్పుడే చేయరాదు అసలు అది కార్యక్రస్గా ఉన్నప్పుడు సరేలే ఇట్స్ ఓకే ఎవరి పిల్లలకి వాళ్ళు పాల్చుకుంటారు సరే ఇంకా ఒక స్థాయి తర్వాత పంచ పిల్లలు ఉన్నారు మన పిల్లలే మనకి పిల్లలు ఉన్నారు పిల్లలు లేరు అసలు ఈ ఆలోచన కూడా అవసరం ఎందుకంటే అందరి పిల్లలు మన పిల్లలు ఏ పిల్లలు చూస్తే బుద్ధిగా ఉండదు అదంటే మట్టి కొట్టుకో ఆ మట్టి కొంచెం స్నానం చేస్తే ఆ పిల్లలు కూడా ముద్దుగానే ఉండదు ఆ మట్టి మనం ఏమి ఉంటే మనం అలాగే ఉండదు కాబట్టి అందరినీ సమద్బుద్ధితోటి కృత భూత మైత్ర సర్వ ప్రాణులందు ఆ ఈశ్వరుణ్ణి దర్శించాననుకోండి ఇంకా ఈ స్వా పర భేదము బాగా డైల్యూట్ అయిపోతుంది కాబట్టి అలా చేయమంటున్నాడే రహుగణ అలా హరి సేవ శితం సో ఈ అడవిలోంచి బయటపడాలంటే దానింతటా అది బయటపడే ప్రసక్తి లేదు అలా అడుస్తుందో ఎప్పుడో బయటకు వస్తామంటే అడవి అలా కొనసాగుతూనే ఉంటుంది నువ్వేం చేస్తావంటే ఆత్మజ్ఞానం అనే కత్తిని తీసుకో తీసుకుని ఆ లతలు ఆ ముళ్ళ ఆ పోదలు అవన్నీ కొద్దిగా నరికి పారాయి పారేస్తే నువ్వు బయటకు వచ్చేస్తావు అని ఒక ఎలగరి రూపంలో కేవలం వైరాగ్యం కోసం అన్ని నిందించటం ముందు తాత్పర్యం కాదు దీంతో వైరాగ్యమే ప్రధానం కనుక డిఫికల్ట్ సిచ్యువేషన్స్ నే హైలైట్ చేస్తాం అక్కడక్కడ కొంచెం ముహూర్తం అతిని మృతహాన్ని కొంత సుఖాన్ని కూడా పొందాడు అని కూడా చెప్పాం సంసారంలో మీకు మానవుల అనుభవాలు ఎలా ఉందంటారు సుఖాలు అధికంగా ఉండే అప్పుడప్పుడు దుఃఖం వస్తుందా లేక దుఃఖాలు అధికంగా ఉండే ఎప్పుడైనా సుఖం తొమ్మిది సంవత్సరాలు పోతుందా ఎలా ఉంది మన అనుభవం ఎవరినైనా అడిగి తప్పనిసరిగా ప్రతి వాడు అంగీకరించే విషయం సంసారము దుఃఖప్రాయము ఇది పెస్టిమిజం కాదు కాదు ఇట్స్ నాట్ ది క్రిస్టిజం ఆప్టివిజం అనే లెవెలు అది చాలా తక్కువ స్థాయి లెవెల్లో అంటే ఒక దేహంతో తాదాత్మ్యాన్ని చెంది ఈ దేహము ఈ దేహానికి సంబంధించినటువంటి ఇల్లు వాకిలి వీటి సుఖము వీటి దుఃఖము ఆ స్థాయిలో ఆప్టిమిజం క్రిస్టిజం అనే మాట ఉంటుంది తప్పించి ఆత్మజ్ఞాన స్థాయిలో ఆక్టిమిజం లేదు పిస్టమిజం లేదు ఎందుకంటే ఆత్మ ఏ భయము లేనిది ఏ కామనా లేని పూర్ణము కాబట్టి ఇట్ ఈస్ నాట్ ద ఇష్యూ ఆఫ్ తెలిసి ది ఇష్యూ ఈజ్ అట్ ఈస్ మై స్వరూప దాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం మానవుడు చేయాలి అని అందుకోసమని వైరాగ్యం కోసమని చెప్పారు వైరాగ్యం కోసం చెప్పేప్పుడు ఏం చేస్తారంటే కొంచెం నెగిటివ్ హైలైటింగ్ చేస్తారు అది కేవలం నెగిటివ్గా హైలైట్ చేశారనే దృష్టికోణమే కాదు అసలు మానవ జీవితమే అలా ఉన్నది ఇట్ లైక్ ద సంసారం దుఃఖప్రాయంగా ఉన్నది ప్రతిభావంలో అనుకుంటారు నేను దుఃఖాన్ని పొందుతున్నాను ఇతరులందరూ సూచిస్తున్నారు అని ఎందుకంటే సైకలాజికల్ గా ఒక ఫీలింగ్ తప్పిస్తే ఐ డోంట్ థింగ్ ఇది వెంటాయి కదా ఎవరో ఒక మహా చేసిన వాడు కొంత అధిక సుఖాన్ని అనుభవించినంత తారతమ్యాలు ఉంటాయి ఆ మాత్రం తారతమ్యాలు ఉండవని నేను అన్నాం కానీ ఓవరాల్ గా ఇట్ యూ హ్యావ్ టు మేక్ ఏ స్టేట్మెంట్ ఎటువంటి ఇస్తుంది సారా దన్ పాసిబుల్ స్టేట్మెంట్ అదేమిటంటే సంసారము దుఃఖప్రాయము అని మాత్రమే చెప్పక తప్ప ఈ సత్యాన్ని తెలుసుకుని ఆ సంసారాన్ని మేనికులేట్ చేసి దాంట్లో దుఃఖం పర్సంటేజ్ ని తగ్గించి సుఖం పర్సంటేజ్ ని పెంచుతాము అంటే అది అది ఏమైనా పని కాదు వర్కౌట్ అయ్యే ప్రొసీజర్ కాదు అయితే మరి ఇంకేం చేయాలి మీ మనస్సులో ఉండే అవివేకాన్ని దూరం చేసుకో ఈ జ్ఞానం కత్తిని తీసుకుని మీ మనసులో ఉన్నటువంటి కామప్రోధాలని లోభమోహాలని ఆ ఆ లతలు ఉంచినటువంటి స్వయంకరమైన లతలు వాటిని నీవేం చేస్తామంటే ఛేదించేసి మీరు ఈ సంసార యాత్ర నేను ఈ మార్గం నుంచి బయటపడిపో అని చెప్పాడు రాజోవాచ అప్పుడు రఘుగణ మహారాజ్ చెప్తున్నాడు న్యద్భుతం మౌభేత్తికాద్య సమాగమాక్షమే దుష్పర్తమూలో హతో వివేక మహాత్మా నువ్వు చెప్పిన కథలో కూడా నావు ఒక ముహూర్త కాలము వాడి సుఖాన్ని పొందేడని బహుశా నా జీవితంలో ఆ ముహూర్తం ఇప్పుడే నిన్ను కలిసిన ఇప్పుడే వచ్చిందేమో అని అనిపిస్తుంది మీతోటి నేను ఒక గంట సేపు గడి గడిపాను నేను గడిపాను ఈ గంటలోనే నాకు చక్కటి వివేకం కలిగినది ఈ సంసారం ఒక ఆగ్రహము దేహము అభిమానము ఒక తప్పుడు తప్పుడు అభిప్రాయం నుంచి ఉదయించినటువంటి ఈ అభిమానం ఏదైతే అది తొలగినది అవివేకము తొలగినది నాకు నీ ఉపదేశం విన్న తర్వాత ఆత్మరూపుడుగా హృదయంలో ప్రకాశించేటువంటి ఆ పరమేశ్వరుని ఎందు మంచి భక్తి ఏర్పడినది ఒక్క ముహూర్త కాలం నీతో సంగమం చేస్తే నాలో చక్కటి వివేకం నిర్మాణమైనది నమో మహద్ధ్యోస్తు నమ శిశుభ్య నేనందరికీ నమస్కారం చేస్తున్నాను మహాత్మ పెద్దలకు నమస్కారము పిల్లలకు నమస్కారము నమో యువభ్య నమటుభ్య సో యువకులకు నమస్కారము యువతులకు నమస్కారము సకల ప్రాణులకు కూడా వయో వయో నిమిత్తం లేకుండా వయస్సుతో నిమిత్తం లేకుండా నేను నమస్కారం చేసుకున్నాను సో ఏ బ్రాహ్మణ దా అవధూత లింగా హరంతిభ్య శివ వస్తురాజ్ఞాం ఈ లోకంలో నీలాంటి మహాత్ములు గుర్తించ మనిషిని చూస్తే ఇంతటి శాస్త్ర నిధిన ఇంతటి విజ్ఞాన ఖని అని గుర్తించడానికి కూడా వీలు పడదు అలాగా గూఢంగా సంచరిస్తూ ఉంటారు అటువంటి బ్రహ్మవేత్తలందరికీ నేను నమస్కారం చేస్తున్నాను శివమస్తు లోకంలో ఉండే ప్రజలని ప్రేమగా పరిపాలించే రాజులందరికీ కూడా శుభ్రము కలుగుతు అని ఒక సర్వసమభావంతో ఆయన తన హృదయంలో కలిగినటువంటి ఆ సర్వాత్మ భావానికి ఒక వాగ్ రూపాన్ని నమస్కారం చేస్తాను శిశుభవచ ఉత్తరామాత సవై బ్రహ్మ శిశుత సింధుమతయ ఆత్మతత్వమవిగణత మవిగణయతే విగణిత పరమానుభావ పరమకా ఉపదిశ్య చాలా గట్టిగా నోటలో గుళకరాజేశ్గా అనిపిస్తుంది గది గట్టి గత సో హే ఉత్తరాథ అని సంబోధిస్తున్నారు హే ఉత్తరాట అంటే ఉత్తరకుడుక ఉత్తర తల్లిగాజలవ తర్వాత సో అని శిశుక మహర్షి పరీక్షిత్తుతో చెప్తున్నాడు ఆ సంభాషణ అయిపోయింది అక్కడికి సో శిశుకో ఆ బ్రహ్మర్షి సుతుడు అంటే బ్రహ్మర్షి సుత అంటే ఈయన మనం జలభరతుడు సింధుపతి అయినటువంటి రఘుగుణాలకు ఆత్మతత్వాన్ని ఈ విధంగా చక్కగా బోధించినాడు ఎంతో దయతో బోధించాడు ఆయన లేకపోతే ఈయన వేసి శిక్షకు లేకపోతే మరో ఆయన చేసిన అవమానంతో కుంజిపోయి బోధించి అలాగే ఏం చేయలేదు ఆయన కెన్ రైజ్ అబద్దట్ ఎందుకంటే వాళ్ళు ఆయన్ని బలించేస్తామని ప్రయత్నం చేసినప్పుడు కూడా ఆయన చెల్లించని ఇంత చిన్నదానికి ఆయన చెల్లించే ప్రసక్తే లేదు సో కానీ ఆయన దయ వల్ల సత్సంగం ప్రేమతోటి వెళ్తున్నాడు ఆయన సో ఆ అనుగ్రహమే ఆయన కపిల మహర్షిని దర్శిద్దామని వెళ్తున్నాడు కనుక ఆ పుణ్యం ఆ సత్సంకల్పమే ఇగో ఈ మహాత్ముని రూపంలో ఆయన ముందు సాక్షాత్కరించింది ఆయన ఆయనకు ఉపదేశం చేశాడు రహు ఊగణ సకరుణం అభివందిత చరణ చాలా ప్రేమతో ఈయన పాదాలకు నమస్కారం చేశాడు కానీ ఈనమటుకు పూర్ణ నవ ఇంతకుముందు రఘుగుణుడు నిన్ను శిక్షిస్తా అని చెప్పేసి శిబికను మోయించినప్పుడు ఎంత నిర్వికారంగా ఉన్నాడో అంతటి చక్రవర్తి వచ్చి పదాభివందనం చేసినప్పుడు కూడా అంతే నిర్వికారంగా పుర్ణార్ణవ ఇవ నిండు సముద్రం వర్షం సముద్రం పొంగుతుందా నదియో చెరువో సముద్రం ఏం పొంగదు వర్షం పడకపోతే సముద్రం వెనక్కిపోతుందా చెరువు ఎండిపోయినట్టుగా ఎండిపోతుందా కాబట్టి ఆ విధంగా సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా నిశ్చలంగా ఉండేటువంటి ఆ స్థిత లక్షణానికి పూర్ణార్ణవమును అంటే నిండు సముద్రాన్ని పోలికగా చెప్తూ ఉంటారు ఆయన ఆ విధంగా ఉన్నాడు సునివృత కరుణోర్యా ఆయన హృదయంలో కేవలం ప్రేమతత్వము ఒకటి లేదు ఎవరికైతే తన జ్ఞానముతోటి ప్రమేయం లేదో వాళ్ళకి దూరంగా తన సంచారం తాను చేసుకుంటూ ఉండేవాడు ఎవరైనా యథార్థమైన జిజ్ఞాస ఉంటే ప్రేమతోటే వాళ్ళకు బోధించేటువంటి స్వభావం కూడా ఆయనకు ఉండేది ఆ విధంగా చిరకాలము ఆయన ఆయుర్దాయం ఉన్నంత వరకు కూడా ఆ పార్వత్ర కర్మానుసారంగా ధరణీమిమానం విచచారా ఈ సంచారం చేశాడు ఆ దేశంలో కొంతకాలము సంసారంలో సంచారం చేస్తున్నాడు జలవ తర్వాత ఆ తర్వాత ఆయనది అనేది ఇట్స్ నాట్ అన్ ఇష్యూ దట్ ఈస్ దట్ మే నాట్ బి డిస్ట్రాయిడ్ ఎందుకంటే ఇకపోతే సౌవీర పతి రి ఈ సౌ సౌవతి ఏం చేశాడు సుజన సమవగత పరమాత్మ సుతత్వ సో పరమాత్మ యొక్క తత్వం ఆయనది చక్కగా అవగతమైనది ఆత్మన్య విద్యారోపితం దేహాత్మాభిమతిం విససర్జ ఆత్మయందు అజ్ఞానము చే ఆరోపించబడినటువంటి ఏ దేహాత్మాభిమానము దేహాభిమానము కలదో దానిని విడిచిపెట్టినాడు అలా సాక్షి రూపంగా నిలిచి ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని కృతాక్షుడైనాడు ఏం ఏంద్రూప భగవదాశ్రితాశ్రితానుభావ హే మహారాజా భగవదాశ్రితులను ఆశ్రయిస్తే కలిగే ప్రయోజనం ఇలా ఉంటుంది ఈ భాగవత పురాణం కదా భగవత్ పురాణం కాదు భగవత్ పురాణం అయితే ఏం చెప్పేవాడు చెప్పేవాడు భగవంతుడిని ఆశ్రయిస్తే ఇంత లాభం కలుగుతుంది నేను చెప్పేవాడు కానీ ఇక్కడ అలా కాదు భగవద్ ఆశ్రతులు ఆశ్రయించిన వారు అంటే సో ఇలాగే ఈయన జడభరతుడు వంటి మహాభక్తుల్ని కనుక ఆశ్రయిస్తే వాళ్ళకి ఇంతటి లాభం కలుగుతుంది అని వర్ణించాడు అది జడభరతో సంగ్రహంగా మీకు ఓటుకుంటే ఆ పుస్తకం తీసేప్పుడైనా విస్తారంగా చదవండి షష్ఠ స్కంధ అధునేహ మహాభాగ యథైవ నర కావోగ్రయాతనాన్నేయాతు నరహసి అంతకుముందు ఒక ప్రసంగం ఒకటి వచ్చింది ఆ ప్రసంగం ఏంటంటే మానవుడు పుణ్యాన్ని చేస్తే సుఖాన్ని అనుభవిస్తాడు పాపం చేస్తే దుఃఖాన్ని భవిస్తారు కానీ ఒకప్పుడు ఏమవుతుంది చేసిన ప్రతి పుణ్యానికి ఫలం ఎక్కడే రాదు అది మరుజన్మకి వాయిదా పడుతుంది అలాగే ప్రతి పాపానికి దుష్ట కూడా ఇక్కడ రాదు అది మరుజన్మకి వాయిదా పడుతుంది మహాత్ములు ఏమంటారంటే ఉత్కటమైన పుణ్యం కానీ ఉత్కటమైన పాపం కానీ చేస్తే వాటి ఫలం ఈ జన్మలోనే లభిస్తుంది మిగతాది సాధారణంగా మరు జన్మకి వాయి అపడతాయి అని అలా చెప్తూ ఉంటారు ఇదో ప్రవాహ రూపమైనది ఇప్పుడు ఇవాళ వంద సైతం మీ జన్మలోకి వచ్చింది అనుకోండి దాన్ని ఇపోటే ఖర్చు పెట్టేస్తారనేం లేదు అది పదిహేను రోజుల వరకు ఖర్చు పెట్టచ్చు నెల రోజుల వరకు కూడా ఖర్చు ఇట్ మే హ్యాపన్ ఇన్ ఎనీవే ఇట్ డిపెండ్స్ అపాన్ ద కర్మ ఫల అండ్ ఈశ్వర ఇస్ సూపర్ సర్వజ్ఞాన్ డ్జస్ట్ దిస్ కర్మఫల హు డిస్ట్రిబ్యూట్ ది కర్మఫల ఇది వ్యవస్థ సో ఈ ప్రసంగంలో ఆయన మహర్షి ఏం చెప్పాడంటే సుఖ మహర్షి ఎవరైతే పాపాలను చేస్తారో వాళ్ళు నరకాన్ని పొందుతారు దేశత్యాగం తర్వాత అక్కడ భయంకరములైన వ్యాపనలను అనుభవిస్తారు అని చెప్పాడు సో ఈ విషయాన్ని నీవు చెప్పేవు కదా యాతనల్ అని అనుకరిస్తారని కానీ దాని నుంచి ఏ విధంగా మానవుడు బయటికి రాగలుగుతాడు ఆ యాతనలు పొందరాదు నేయాత్ ఉగ్రయాతనా చేసేడండి ఏవో పాపాలు చేసేయండి ఆ మాత్రం పాపం చేయని వాడు ఎవడున్నాడు ప్రతివాడు ఏవో కొన్ని పాపాలు చేశాడు పాపాలు చేశాం కాబట్టి ఇంకేమైనా సరే నరకంలో పడిపోయి ఉగ్రములైన యాతనలు అనుగ్రహించడమేనా దీనికి ఏదైనా ఉపాయం ఇప్పుడు చేసుకోవడానికి అవకాశం ఉందా ఎందుకంటే ప్రాయశ్చిత్తాది కర్మల గురించి కొద్దిగా మనకి వినబడుతోంది సంథింగ్ వీఆర్ థీరింగ్ సో దాని గురించి ఆ అంశం గురించి మీరు ఏదైనా వివరించవలసింది మహాత్మ అని ఈయన అడిగారు ఎందుకంటే దాన్ని కూడా ఓ పాపం చేసి ఉన్నాడు ఆ మహర్షి యొక్క మెడలో మరణించిన సర్పాన్న ప్రదాని విసిరాడు సో అది మహాపాపం అనే అతనికి మనస్సులో ఉంది ఏదో మనం మహాత్మను అవమానం దోషం చేశాము అని ఒక శంక మనస్సులో ఉంది అది కూడా కారణము అంటే ముందున్న ప్రసంగం కూడా ఆ ప్రశ్నకి సావకాశాన్ని ఇచ్చింది ఆ కారణంగా ఆయన ప్రశ్న వేశాడు శీషు పురువాచురీ పాపం మృత్యో రవి పద్యతాత్మన చూడండి పాపం చేస్తాడు మానవుడు నవ్వుతో పాపం చేస్తాడు తీరా ఫలం వచ్చినప్పుడు ఏడుస్తూ అనుభవిస్తాడు హసన్ కరోతి హృదన్ అనుకోవతి అలాగా ఫలం వచ్చి మీద పడి దాకా లేచి ఉండడం వివేకవంతుల లక్షణం కాదు మనం ఏం చేయాలంటే తర్వాత పాపము అనేది ఒక గిల్ట్ రూపంలో మనస్సులో నిలిచి ఉంటుంది ప్రతి ఒక సెన్స్ ఆఫ్ గిల్ట్ నేను తప్పు చేశాను దోషం చేశాను ఏమో పాపమేం చేశానేమో దిక్కుమాలండి ఈ పాపం నన్ను ఎప్పుడైనా పట్టుకు పీడిస్తుందేమో అనేటువంటి ఒక శంక ధ్యాన హృదయంలో ఉండటం సహజం దీనికి ఎక్సెప్షన్స్ ఏమీ ఉండవు అందరు మానవులు కూడా మన జీవితం యొక్క స్వభావం అలా ఉంటుంది ఎవరిస్ క్యూ మనం దీనికి ఏదో ఫలానా వాళ్ళకి ఇలాంటి ఇబ్బంది లేదు అని మనం అలాగే అనుకోకాలి సో సర్వ మానవులలో నేనే జనరల్గా ఉంటుంది రాని మహాత్ములు లేదని కూడా కాదు సో మనం ఏం చేయాల్సి ఉంటుందంటే ఓ మహారాజా వీలైనంతలో ప్రాణం పోయి లోపలనే అవిపజ్యత జీవించి ఉండగానే మనం దీనికి నిష్కృతిని చేసుకుంటే బాగుంటుంది దోషస్య దృష్ణ గురులా కవన్యత మిషక్ చికిత్సాన్నిదానవత ఇప్పుడు శరీరంలో అనారోగ్యం చేస్తే ఏం చేస్తున్నాము మిషక్ అంటే డాక్టర్ చూస్తాడు చూసి గురులాఘవాన్ని చూస్తాడు ఆ దోషం శరీరంలో ఏదో దోషం కాబట్టే కదా ఆ రోగం వచ్చింది సో దాని యొక్క గురులాఘవము అంటే అది పెద్ద చెన్న దాంట్లో ఉండే తారతమ్యము దాన్ని వేసుకుంటాడు వేసుకుని యథోచితమైన చికిత్సను చేస్తాడు అలాగే మనస్సులో మనం చేసినటువంటి పాపం యొక్క వాసన మిగిలి ఉంటుంది ఆ గీట్ కూడా మనస్సులో ఉంటుంది సో దేహానికి చికిత్స చేసినట్టుగానే మనస్సు కూడా మనం చికిత్స చేసుకోవాలి అని సైకలాజికల్ ప్రశ్న ఒక దాన్ని చెప్తున్నాడు ఆ కక్షింస చూడండి అంతఃకరణని దాన్ని చంపేసి దాన్ని మొత్తేసి చంపేసి ఒక పాపం మీద మరో పాపం ఇంకో పాపం అలా చేసుకుంటూ పోవటం అది ఇవ్వేటువంటి లక్షణం కాదు రాజు ఉవాచిన్నే భద్రాచరే పునః ప్రాయశ్చిత్త మథోపాకం అనే పుణ్యరసవు చెవత్ అంటే ఈయన అన్నాడు ఆయన అనుకుంటాడు ఏదో ప్రాయశ్చిత్రం చేసుకోవాలని సలహా చెప్పినట్టే ఉంది కదండి ఎప్పటికప్పటికి మనం చేసిన ఎప్పటికప్పుడు మాట కాదు అలా పాపాలు చేసుకోవడం ప్రాయశ్చిత్రం సో ఆ ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అని నువ్వు దాన్ని శంక ఏదైనా పాపం ఉంటే ప్రాయశ్చిత్తం చేసుకోవచ్చు ఈ పాపాలు ఉండాలి ఒకప్పుడు మంచి చేస్తాడు సంతోషం అడి వెంటనే ఈ తప్పు చేసి ప్రాయశ్చిత్తం చేసుకున్నాక మనం తప్పు చేసే ప్రాయశ్చిత్తం చేసుకున్నామని ఒక గుణపాఠాన్ని నేర్చుకుని చేయడం అనేస్తాడో ఏమేమి మళ్ళీ పుంజరసం అని చెబుతాయి ఏనుగు చక్కగా స్నానం చేసి వస్తుంది నది నదిలోనో లేకపోతే సరస్సులోనో వెంటనే గట్టి మీదకి వచ్చి ఆ గూడిదంతా మీద కలుగుతుంది సో వీడు కూడా ఒక పాపం చేస్తాడు అయ్యో పాపం చేసేమే చూనబుడు అని అనుకుని వెంటనే దానికి ఏదో ప్రాయశ్చిత్తమో ఏదో చేసుకుంటాడు నువ్వు ఏదైనా ప్రాశ్చిత్తం బోధిస్తే అది చేసుకుంటాడు చేసుకుని మళ్ళీ ఇంకోటి చేస్తాడు కాబట్టి నువ్వు ఈ ప్రాయశ్చిత్తాలు పాపాలు ఈ ప్రవాహమైనా ఇలాగా దీనికి ఏదైనా ఒక వ్యవస్థ ఏమైనా ఉన్నదా అని మళ్ళీ ఆయన శంకీ బాలరా ఏనుగు బాగా చెప్పానికి ఈ పాప కర్మ అనుష్ఠానం ఉన్నది చేయకుండా ఉంటేనే మంచిది ఒకవేళ చేసి ఉన్నట్లయితే సం వేమస్ విదే వేమస్పీ సంవే ఆఫ్ ప్రాయశ్చిత్తాలు బోధిస్తున్నారే ఆ ప్రాయశ్చిత్తాలని మనం స్వీకరిస్తే బాగుంటుందా లేక అంతకంటే ఏదైనా హయ్య రూపాయలు ఉన్నదా ఈ ప్రాయశ్చిత్తం అనేది ఎలా ఉంటుందో చెప్పంటారా ఒకసారి కొద్దిగా స్వామిజీ దీని మీద వ్యాఖ్యానం చేశారు నాకు బాగా గుర్తుంది అర్థంగా విని మనసులో పెట్టుకున్నాను అంచేది అనేక విషయాలు నేను అలా పోటీ చేస్తూ ఉంటాను సో ఆయన ఏమన్నారంటే ఒక కర్మ ఈ పాపం చేస్తే ఈ ప్రాయశ్చిత్తము ఆ ప్రాయశ్చిత్తం విధానం అంతా జరిగితే ఈ ప్రాయశ్చిత్తం చేయడం కంటే ఈ పాపం చేయకపోతే వాళ్ళ ప్రాయశ్చిత్వం ఆ పాపం వచ్చే సుఖం కంటే ఈ ప్రాయశ్చిత్వం వల్ల వచ్చే దుఃఖం నాలుగు రెట్లు వద్దు అసలు ప్రాయశ్చిత్త కాలంలో ఆ ఆస్తికుడికి పాపమే చేయాలనిపించదు ఆస్తికుడు మాట మనం అనుకుంటున్నాం ఎంత ఏమీ లేదు అనే ఆస్తికుడికి అసలు వాడికి అభండే లేదు వారి ఇథికల్ పర్సన్ అయితే పర్వాలేదు ఇథికల్ పర్సన్ కాకపోతే నిమ్మహటంగా పాపం చేస్తాడు సో ఆస్తికుడికి పరిస్థితి గురించి చర్చ కాబట్టి ఈ ప్రాబ్లం ఉన్నది ఈ ప్రాయశ్చిత్త కూడా అలా ఉన్నది తర్వాత ఏదైనా ఒక పాపం చేసి మీరు ధర్మశాస్త్రాలని కన్సల్ట్ చేశారనుకోండి ఏదో ఒక కుర్చిగా చాంద్ర ఆయన వ్రతం చేయమని ప్రావర్శకం చెప్పారంటే అయిపోయింది చెప్పారు చాంద్రరాయణ వ్రతం చేయలేడు కుర్చుడు చాంద్రయన వ్రతము అంటే దాని పేరే కుర్చిరా అంటే కష్టమైనది దుష్కరమైనది అంటే ఏదో అమావాస్య నాడు పూర్ణిమ నాడు ప్రారంభిస్తారు లేదా పాద్యం నాడు ప్రారంభిస్తారు శుక్లపక్ష పాద్యం నాడు ప్రారంభించారనుకోండి పాద్యం నాడు ఒక ముద్ద తినాలి ఇది రెండు ముద్దలు అలాగే పెంచుకుంటూ వెళ్ళాలి పూర్తి నిమి నాడు పదిహేను ముద్దలు అంటే మరి ముద్ద సైజ్ ఎంత పూర్ణిమ నాడు నువ్వు పదిహేను ముద్ద తినగలగా సపోజ్ ఇంత ము పదిహేను తినగలిగితే అదే అంత అయితే తినలేమని ఇంత అయితే తినగలండి పదిహేను ముద్దలు ఇంత తినేస్తాము ఇంతే ఇలాంటివి రెండు వేల ఒకటి రేపు అలాగా చాలా చాలా భయంకరమైన డైటింగ్ నిజానికి ఆ డైటింగ్ కూడా అది మోడల్ సైన్స్ ప్రొసీడీ చేసుకోండి డైటింగ్ చేయకూడదు టెన్ పర్సెంట్ కంటే క్యారది తగ్గించద్దని సైంటిస్ట్ చెప్తున్నారు హఠాత్తిగా తీవ్రంగా తగ్గించద్దాం అలాగే మరి మొహమ్మారి పడితే కూడా వర్క్ అవుతుంది నేను లెక్క వేశాను బాగవత సప్తాహం కనుక కరెక్ట్ గా చేసినట్లయితే శ్రద్ధగా అతను నిష్టతో చేస్తే సుమారు ఎయిట్ హండ్రెడ్ క్యాలరీస్ డే తో సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ క్యాలరీస్ తగ్గింది పెర్ డే సప్తాహం అయ్యేటప్పుడు మీరు ఎక్సర్సైజ్ ఆ పీరియడ్ లోపలేదు సో ఎనీవే సో ప్రాయశ్చిత్రంలో ఇబ్బందులు ఉంటాయి అది కొంచెం ఆ క్షుధని కాకలని కట్టుకోవడం కొంచెం అలవాటు చేసుకోవాలి అలవాటు అయితే పెద్ద సమస్య కాదు తర్వాత కొంచెం నీరసం ఉంటుంది దాన్ని కూడా ఇండియూస్ చేసేటువంటి సామర్థ్యం ప్రాక్టీస్ మీద వస్తుంది ఈ ఈ వ్రతం ఇంతటి అలవాటు ఉన్నవాడికి కూడా అసంభవం అయిపోతుంది ఈ ఈ పాపం చేస్తే ఆ చంద్రాయన వ్రతం చేయాలి అని అనుకోండి వాడికి అసలు చేయుద్దే కాదు పాపం సో ఈ ఆ ప్రాయశ్చిత్త కాండ ఉంది అవి ఒకప్పుడు ప్రాయశ్చిత్రం వదిలే బాబు అని నవ్వు మూసుకుపోవాల్సి వస్తుంది అంత కఠినమైన ప్రాయశ్చిత్త సో శ్రీ బాలరాయణుడు వచ్చ కర్మ కర్మ నిర కార నాకు అని ఓ ప్రిన్సిపల్ ఒకటి చెప్తున్నారు భగవతంలో కానీ భగవద్గీతలో కానీ ఇటువంటి ఇష్యూస్ని ఉంటే సూపర్ఫిషియల్ గా కాకుండా చాలా మౌలికంగా ఆత్మస్వరూపము అనే ప్రాతిపదికలో విశ్లేషణ చేస్తాం అంటాడు చూడు ఒక కర్మతోటి మరో కర్మని న్యూట్రలైజ్ చేసే ఈ ప్రక్రియ ఉన్నదే ఇది ఇట్ వర్క్స్ అనే సూపర్ఫిషియల్ లెవెల్ అండ్ సర్ఫేస్ మౌలికమైన పరిష్కారం అది ఎన్నటికీ కాదు ఎందుకంటే ప్రాయశ్చిత్వం ఏమిటది అది అది కూడా కర్మ సో ఇంతకుముందు ఒక కర్మ చేశావు ఆ కర్మకి ఈ కర్మ పరిష్కారం అని అలాగా కర్మని కర్మ ద్వారా పరిష్కరించే ప్రయత్నం ఉన్నదే అది మౌలికమైన పరిష్కారం కాదు ఇప్పుడు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చిందనుకోండి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వస్తే నేను బాడీలో ఏదో ఇమ్యూనిటీని పెంచి తద్వారా దీన్ని ఏదో నేను చేస్తాను అని అన్నారనుకోండి అది దట్ మీ నాట్ వర్క్ దట్లేదు మలేరియల్ ఇన్ఫెక్షన్ అది వస్తే వెంటనే పవర్ఫుల్ యాంటీబయాటిక్స్ వేసుకుని దానికి పరిష్కారం మీరు మౌలికంగా దానికి ఏదైనా చేయాల్సి ఉంటుంది కానీ ఏదో నేను డెవలప్ చేసి చేస్తాను అంటే వర్క్ ఉంటాను సో అలాగే కర్మకి కర్మ ద్వారా ఏదో చేస్తా ఉంటే కుదరదు దానికి ఉన్నతమైన స్థాయిలో ఉంచి దానికి పరిష్కారం తీసుకురావాలి మరైతే ఎలాగా అవిద్వధికారిత్వాతి ప్రాయశ్చిత్తం తర్వాత ఇప్పుడు పాపం చేసిన వాడు ఉన్నాడు ఈ పాపం చేసిన వాడు ఒకప్పుడు పాపం చేశాడు ఇప్పుడు ప్రస్తుతం వాడి పొజిషన్ ఏమిటి వాడు విద్వాంసుడా విద్వాంసుడా విద్వాంసుడు అంటే ఆత్మతత్వం తెలిసిన వాడా ఆత్మతత్వం తెలియని వాడు ఆత్మతత్వం వాడికి శుకరాము తెలియలేదు తెలుసుకునే ఉద్దేశం ఉందా లేదా వాడికి అలాంటి ఉద్దేశమేం లేదు వాడు అసలు శ్రవణం పుస్తకం పట్టు జ్ఞానశత్వ జ్ఞానం అంటే శత్రు వాడి జ్ఞాన తనమే జ్ఞానం అనేది వాడికి శత్రుభావం ఉంది సరే అయితే వారికి ప్రాయశ్చిత్వం బోధించి అవిద్వద్ అధికారిత్వా ప్రాయశ్చిత్తానికి ఆత్మజ్ఞానం ఇచ్చలేని వాడు దానికి దూరంగా ఉండే స్వభావం గల కర్మిటి కర్మ కర్మఠుడు అంటే కర్మిష్ఠి అని అంటే కర్మలో ఇరుక్కుపోయి ఉంటున్నటు వాడు ప్రాయశ్చిత్తానికి అధికారి మరైతే విద్వాంసుడికి ఏదో కొంత ఆత్మజ్ఞానం మనకి తెలిసిందండి కొంత శ్రవణం చేసినాం ఆత్మస్వరూపాన్ని గురించి విజ్ఞాసం ఉంది ఆ మార్గంలో మనం ఉన్నాం ఏదో పాప కర్మలు జీవితంలో ఉంటాయి వాడికి పరిష్కారం మరి వీడేం చేయాలంటే విమర్శనం వీడు ఆత్మ విచారం చేతనైంది పాప పాపానికి పరిష్కారం చేసుకోవాలి అని మళ్ళీ ఆ కర్మకి మరో కర్మతో పరిష్కారం కాదు అని మౌలికమైనటువంటి సూత్రాన్ని దాన్ని తీసి పక్కన పెట్టారు ఆ ప్రకరణం వేరు ప్రాశ్చిత్త కాండా వాళ్ళు కేవల కర్మపరాయములు కేవల కర్మపరాయములు కేవలం అంటే ఉపాసన రహిత కేవలం పెద్ద ఉండటట్టుగా కర్మని చేయటమే కానీ దానికి ఉపాసన కానీ జ్ఞానము కానీ సంబంధం లేదు చీకట్లో కూర్చుని పడవ నడిపి వాళ్ళు ఉంటారు పూర్వం ఉండి అలాంటి సో అడుగునా ఆ పడవలో అక్కడుగు స్థాయిలో ఆ హల్ లోపల కూర్చుని ఆ వాడి చేతిలో ఈ చుక్క ఈ చుక్కాని కాదు తెడ్డు ఉంటుంది కర్ర తెలు వాడు దాంట్లో కూర్చుంటాడు వాడు వాడు అక్కడి నుంచి పోయాండి రా అంటారు వీళ్ళు ఇటో పదో అటో పదం నుండి కూర్చుంటారు దీపాలు అర్పేస్తారు అక్కడ చీకటి వాళ్ళకేమో భోజనం పెట్టేస్తారు ఆ ఇలా సిలిండరా అంటే కోరుస్తాం ఆ చుక్కాన్ని తెడ్డుని చుక్కాన్ని కాదు తెడ్డుని లైలా ఊపుతాం ఆ చుక్కాన్ని గడిపి వాడు వేడే ఆ పర్వాలేదు తూర్పులతో ఉందా పశ్చిమంగళతో సముద్ర మధ్యలో ఉందా ఎలాంటి ఉందో వాడికి ఏం తెలుస్తుంది వాడు కేవలము తెడ్డుని ఇలా ఇలా ఆడించడం తప్ప వాడికి ఏమీ తెలుస్తుంది ఈరోజు ఈ కేవల కర్మఠులు అలా ఉంటారు వాళ్ళకి ప్రాయశ్చత్తగా ఉపాసన జ్ఞానము అని కొంత ఉన్నత స్థాయికి చేరిన వారికి రాశ్చితం చేసుకుంటే తప్పేం లేదు కానీ కర్మకి కర్మ పరిష్కారము కాదు కర్మకి జ్ఞానము పరిష్కారము అనే అంశానికి కావాలి సరిగ్గా ఇదే ప్రిన్సిపల్ని శ్రీకృష్ణుడి గీతలో చెప్తాడు పరమ పాపాత్ములలో కల్లా పాపాత్ములైన వాడిని అతి చేతిగా పాపేభ్య అపిచేదసి పాపే పాపకృత్తం చెప్తాను ఇక్కడ ఇక్కడ చెప్పిన గూగుల్ చెప్పారు సో పాప ఇక్కడ చెప్పారు వెరీ పాపాత్ములలో అన్న పరమ పాపాత్ములని కూడా మనం పికప్ చేసినా కూడా సర్వము జ్ఞానత్వేన వృజినం సంత విష్యసి పెద్ద హామీ శ్రీకృష్ణ భగవాన్ యొక్క మీ నిలో ఉండే సమస్త దోషాలని కూడా ఈ జ్ఞానము అనే పడవ మీదకి ఎక్కువ వచ్చేది అయ్యో నాకు అధికారం ఉందో లేదో నేను పాపాత్మే అదే ఒక సమానం వచ్చి ఎక్కువ జ్ఞానం అనే పడవలో దీంతో మానవ మాత్రుడు దీనికి అధికారం కాబట్టి ఎంతటి పాపం చేసేవా చేసేవాడు నువ్వు రోగాన్ని హాస్పిటల్లో అధికారంలో ఎవరుకుంటుందండి ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు మాత్రమే లోపలికి రావడము అని బోధు పెట్టి ఎక్కడికి మలయాళ స్వాములు వారున్నారు కేవలం వేదవేత్తలు మాత్రమే భగవద్గీతను చదువుకోవాలి అని మీరు పెడితే వేదవేత్తలు ఎందుకంటే భగవద్గీత వాళ్ళు ఆల్రెడీ జ్ఞానం ఉండాలేగా వాళ్ళకెందుకే భగవద్గీత అజ్ఞానాంధకారంలో కొట్టుమిట్టులాడుతో జీవనయాత్ర తెలియని అజ్ఞానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి భగవద్గీత మీ పక్కర్లేదు భగవద్గీత మాకు కావాలని గారు ఆయన మలయాళ స్వామి ఆ సమాజంలో అట్టడికి వర్గాలకు కూడా ఈ జ్ఞానాన్ని మనం అందించాలి అని అంటూ ఉండేవారు ఈ దృష్టాంతం చెప్పి ఈ హాస్పిటల్ కృష్ణ హాస్పిటల్లో ఎవరు వెళ్ళాలి ఆరోగ్యంగా ఉన్న వాళ్ళ వెళ్ళి అనారోగ్యంగా వస్తారు కాబట్టి సర్వం జ్ఞానత్తులేనైనా విజయనం సంతరిష్ చేసి ఈ జ్ఞానము అనే పడవలో మీరు ఎక్కడినొచ్చి పాపాత్మలారా రండి వాస్తవంలో మీరు పాపాత్ములు కానే కాదు ఏదో పాపాత్ములని మీరు భ్రమ పడుతున్నారు మీరు భ్రమకి తగ్గట్టుగా నేపించుకున్నాను రండి దీంట్లోకి రండి మీ పాపం అంతా కూడా ఒకరికి అని ఇన్వైట్ చేస్తాడు సో అయితే ఓకే ఆ విమర్శనం ఏమి వాట్ కైండ్ ఆఫ్ విమర్శనం ఇట్ ఈస్ సో సమ్ ప్రిపరేషన్ ఈజ్ రిక్వైర్ ఫర్ ది తెలుసా తపసా బ్రహ్మచర్యే నమే నేన పూర్వం మనం ఏవో పాపాలు చేసుకుంటు తెలుసో తెలియకో అనం చేతనో లేకపోతే అహంకారం చేతనం అవి ఇవ్వడం మదం చేతనం వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇప్పుడు మనము తపస్సు బ్రహ్మచర్యము బ్రహ్మచర్యము అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది బ్రహ్మచర్యం అసలు బ్రహ్మ అంటే వేదము వేదము అధ్యయనము చేత జ్ఞానము సంపాదించ లేదు బ్రహ్మచర్యానికి బూఢి అర్థాన్ని మనం తీసుకున్నప్పటికీ కూడా బ్రహ్మచారిగా ఉన్నప్పుడు లవెట్ ఫస్ట్ సైతం ఇటువంటి ప్రసంగం చేయకుండా చక్కగా చదువుకోవడం అది బ్రహ్మచర్య గృహస్థిగా ఉన్నప్పుడు తన భార్యను చక్కగా ప్రేమిస్తాం ఇతర స్త్రీలందరందు మాతృభావాన్ని కలిగి ఉండడం అది బ్రహ్మచర్య వానప్రుస్థాశ్రమంలో తన భార్యను కూడా మిత్రభావాన్ని స్నేహభావాన్ని కలిగి స్నేహితుల్లో కలిసి జీవించడం అది వానప్రస్థం సన్యాసి అయితే సమస్త జగత్తు బ్రహ్మరూపంగానే దర్శించడం ఇవి బ్రహ్మచర్యాలలో ఉండే డివిజన్స్ సో ఈ బ్రహ్మచర్యం జీతము శమధమములు అంతరింద్రియ ని గ్రహము బాహ్యేంద్రియ ని గ్రహము త్యాగము సత్యము సో ఇవన్నీ జనరల్ బేసిక్ వాల్యూస్ ఇవేమీ లేకుండా నేను జ్ఞానం పొందేసి పాపాల నుండి నేను వర్కౌట్ కాదు ఆ జ్ఞానం అలా సో ఈ బేసిక్ వాల్యూ సిస్టమ్ని మనం సదుపాయించుకోవాలి ఇప్పుడు ఏదైనా మందు వేసుకున్నప్పుడు కూడా కొంత పథ్యం ఉంటుంది ఈ ముందు వేసుకుంటున్నాము అంటే ఇంకో ఫలన వస్తువు తినొచ్చు ఫలన వస్తువు తినకూడదు అని వ్యవస్థ ఉంటుంది అలాగే ఈ జ్ఞానమునే మందు రామజోగి మందు ఈ జ్ఞానమనే మందు వేసుకునేప్పుడు దానికి కూడా కొంత పథ్యం చేయాలి ఏమిటా పథ్యము సో సత్యము శౌచము దమము శమము ఇలాంటి పథ్యాలని మనం చేసుకోవాలి కేవలయా సత్య వాసుదేవ పరాయణ